కేంద్రం వస్తు ప్రభా ఈ దినం అంతకు సాయం చేసి కాచి కాపాడి సజ్జు రుచున్న దేవానికి శృతం ఈ దినం ఇంతమంది చూడలేకుండా నా దేవానికి స్థుతం ఆన్లైన్ పేర్లు దిగిరండి రాని వీళ్ళని నడిపించి తొలగించండి అలానిగా నీ స్వరూపం నీ యొక్క పోలికంగా మార్చండి వాక్యం క్రయించాలా అలానిగా నా దేవానికి స్థుతం వరం దచ్చని వాకం మీద ఆత్మల భారం కలిని ప్రార్థన తెచ్చని పరిస్థితి మా సబ్బుద్ధి తొలగించండి మా ప్రాంతం మీద అధికారం మీకే ప్రభ అధికారంలో మీకు అధికారం ఇస్తున్న ప్రభా మీరే మాకు సహాయకడుండి అలాగే వాక్యం మా విధంలో ఉండాలా అదంతం అలాగే నాదీవాన్ని కరణం అనేక ప్రభా ధైర్యంగా భయంకర క్షమాకాలంలో మీరు ఆకడ దిన కాలంలో ఇస్తున్న ప్రభా అలా విశ్వాసం అధికారం చేయ నేస్తున్న ప్రసం ఎవరు నన్ను చే డు ఎవరు నన్ను చేయలిచినా నా యేసు చేయలువడు చేయలువడు చేయలువడు నా చేయలు నా చేయలు ఎవరు నన్ను చేయలిచిన నా యేసు చేయలువడు విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు తల్లి ఆయనే లాలించును నిన్ను పాలించును తల్లి ఆయనే లాలించును నిన్ను పాలించును ఎవరు నన్ను చేయిచినా నా యేసు చేయిలవడు ఎవరు నన్ను చేయిలిచినా నా యేసు చేయిడవడు వేదను సమలా ఉన్నప్పుడల్లా వేడుకుండని కాపాడునే వీడును సమలా ఉన్నప్పుడల్లా వేడుకుండని కాపాడుని ఎవరు నన్ను చెయ్యి గెలిచినా నాయసు చెయ్యివడు ఎవరు నన్ను చెయ్యిచిన నాయసు చెయ్యి విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు రక్తం చేస్తా కలిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి రక్తం చేస్తా కలిగి ఉన్నాడే రక్షణ సంతోషం మెచ్చి ఉన్నాడే ఎవరు నన్ను చెయ్యి ఎలిచినా నాయసు చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాక్షం చేత నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్షం చేత నడుపుతున్నాడే ఎవరు నన్ను చెయ్యి నా యేసు చెయ్య విడువడు చెయ్యి విలువడు నా చెయ్యి విలువడు ఆమెన్ బ్రదర్మీన్ థ్యాంక్ యూ నీ ప్రేమే నన్ను నీ ప్రేమే నన్ను దరించేను సమయోచనా నికృపేనన్ దాచి కాపాడేను నికృపే దాచి కాపాడేను సమయోచనా నికృపయేన దాచి కాపాడేను నికృపే దాచి కాపాడెను చీకటిెరటాలలో కృంగినవేల చీకటిెరటాలలో కృంగిన వేలలో ఉదయించెను నీ కృపణ ఎదలో చెదరిన మనసే నూతన మాయనా ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన మనసే నూతన మాయనా మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచికా పాడెను నీ కృపయే దాచికా పాడెను సమయోచైనా నిపయే నన్ను దాచి పాడేను నిపయే దాచికా పాడేను బలచూచకమైనా మంద సమానికై బలచూచకమైనా మంద సమానేకై సజీవయాగమయీ యుతమైన సేవై ఆత్మాభిషేకముతో నను నింపితివా సజీవయాగమయీ యుతమైన సేవై ఆత్మాభిషేకముతో నను నింపితి ప్రాణమాయనా సంగక్షేమేనా ప్రాణమాయనా నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమేనను ఆదరించేను సమయోచనా నీకృపేన దాచి కాపాడేను నికృపయే దాచిా పాడేను సమయోచనా నికృపయేనను దాచి పాడేను నికృపయే దాచి కాపాడ ఆదరించేను నీకృపయేనను ప్రైజ్ బ్రదర్ శ్రావణ్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ మగనకు ఆ ని నీవుడి మనకు ఏ హో గమను చేసెదము ఎందుకమగా మనకు రక్షతాయె ఆ యెన్నమసిమా పాడదము ఆ యెనమను వనించదము ఆ ని నీదేవుడి మనకు యోగశౌరుడు ఏ హో రావలె ఆయన పాడదము ఆయనను వర్ణించదము ఆయా దేవుడు మనకులను తన శ్రేష్టాధిపతుల So it's time to help out the line. I'm not sure I'm looking at my line. గులా en este ప్రభామైన ఏసు క్రీస్తునామం పేరట మీ అందరికీ నా శుభవందనములు మహాపరుషుదుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఏసయ్య నీకే వందనాలు తండ్రి ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు ఈ గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపచేత మమ్మల్ని రక్షించినో కాపాడినో ప్రభా ఈ దినముకు ప్రభా యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినో ప్రభా నీ నూతనమైన ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునుగాకహలియ నా దేవ నా తండ్రి ప్రభాన వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నాయన నీవే నీ స్వరం ధారా తండ్రి మాతో మాట్లాడమని మమ్మల్ని ప్రభా ఏ రీతిగా మేము నడుచుకోవాలా ఏ రీతిగా జీవించాలా ఎట్లా ముందుకెళ్ళాలో ప్రతిదీ ప్రభ నీవే మాకు చూపించమని నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాము ఒకటో సమయాలు గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనము ఒకటో సమయాలు రెండో అధ్యాయము మూడో వచనంలో ఏముందంటే ఏహోబా అనంత దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి కాబట్టి చూడండి యహూవ అంటే జీవం దేవుడని దేవుడు అని అర్థం కాబట్టి ఈ దేవుడు మనకేం చెప్తుండంటే ఆయన అనంత జ్ఞానియగు దేవుడు కాబట్టి ఆయన క్రియలను పరీక్షించువాడు కాబట్టి మన క్రియలను పరీక్షించేది ఎవరు మన ప్రభువే కాబట్టి మనల్ని ఏం చెప్తుండే మనం ఎట్లా నడుచుకుంటున్నాం ఎట్లా జీవిస్తున్నాం ఎట్లా మనం వెళ్తున్నాం ప్రతిదీ మన నడవడికను మన ప్రతి క్రియలను దేవుడు పరీక్షిస్తున్నాడు కాబట్టి రక్షణ పొందిన మనము మనమంతా ఆయన కుమారులము కుమారుతలం చూడండి రక్షణ పొందినాక ఈ లోకాన్యం మీద మనము ప్రతిదీ ఆయన ఎదుట మనం ఒప్పుకొని ఆయననే నిజమైన దేవుడు మన ప్రభు ద్వారానే మనకి పాపములకు క్షమాపణ అని ఆయన రక్తంలో మనకి విమోచనని మనం ఎప్పుడైతే రక్షణ పొందినామో మనమంతా ఆయన బిడ్డలమైనాక చూడండి ఆయన మన క్రియలను పరీక్షిస్తాడంట కాబట్టి ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి కాబట్టి మనమైతే గర్వంగా మాట్లాడొద్దు మనకున్నది ఏదైనా కానీ మన నోటి ద్వారా గర్వపు మాటలు రావద్దు ఎందుకంటే చూడండి మళ్ళీ ఇక్కడ ఏం చెబుతున్నాడు గర్వపు మాటలు మీ నోట రానీయకుడి కాబట్టి మన నోటి నుంచి గర్వపు మాటలు రానియొద్దు ఎందుకు మన ప్రభు చెప్తుండే ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు చూడండి మనము ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఇక్కడ వాక్యం ఏం జరుగుతుందంటే చూడండి ప్రకటన గ్రంథంలో చూడండి ఎందుకు ఆయన క్రియలను పరీక్షిస్తాడంటే చూడండి ఇక్కడ ఉంది ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనంలో ఏముందంటే చూడండి మరియు గొప్ప వారేమి కొద్ది వారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి అప్పుడు గ్రంథములు విప్పబడేను మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడును ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను వచనం ఏం చెబుతుందంటే ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును కాబట్టి చూడండి గొప్పవారేమి కొద్ది వారేమి చూడండి ఈ లోకమంతా చూడండి ఆయన ఎదుట నిలవబడాల కాబట్టి మన మన క్రియలను బట్టి చూడండి ఆ గ్రంథంలో నీ క్రియలు మొత్తం దేవుడు చూడండి ఆయన పరీక్షిస్తుండు యహోబా అనంత జ్ఞానియగు దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు నీ క్రియలను నా క్రియలను మన క్రియలను బట్టే మనకు తీర్పు ఉంటది కాబట్టి క్రైస్తవులమైన మనము మన మైండ్ లో ఈ ఇది మనం పెట్టుకోవాల మనం ఎంత ప్రార్థన చేసి నువ్వు ఎంత వాక్యం చెప్పి నువ్వు ఎట్లా ఉన్నదని కాదు నీ క్రియలు ఆయన దృష్టిలో గొప్పవైతేనే నువ్వు గండకములో పడకుండా నువ్వు కాపాడగలవు ఎందుకు చూడండి వారి వారి క్రియలను బట్టి మృతులు తీర్పు పొందిరి కాబట్టి ఎవని పేరైన నువ్వు జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడి వాడు అగ్నిగుండంలో పడవేయబడును కాబట్టి ఈ జీవగ్రంథంలో నువ్వు కనబడాలంటే నీ క్రియలు ఆయన దృష్టికి ఎట్లా ఉండాలా పరిశుద్ధంగా కనపడాల ఆయన దృష్టిలో నువ్వు గొప్పవాడిలాగా కనిపించాల కాబట్టి యహోవా అనంత జ్ఞానియగు దేవుడు అంటే ఆయన జ్ఞానం గల దేవుడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన క్రియలను ప్రభు పరీక్షిస్తున్నాడు కాబట్టి ఎందుకు మన క్రియలను ఆయన పరీక్షిస్తుండే నీ క్రియలను బట్టే నీకు తీర్పు ఉంటుంది కాబట్టి మనకి ఏం చెప్తున్నాడంటే ప్రభు మీరు చూడండి ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి ఒకటో సామ్యుల గ్రంథము రెండో అధ్యాయం మూడో వచనంలో ఏం చదువుతుందంటే ఇకను నువ్వు అంత గర్వముగా మాట్లాడకుడి గర్వపు మాటలు మీ నోట రానీయకుడి మన నోటి నుంచి గర్వపు మాటలు రావద్దు మీ నోటి నుంచి నా నోటి నుంచి మన నోటి నుంచి ఎందుకు మన ప్రభు మన నోటి నుంచి గర్వపు మాటలు అంటే ఈ రోజు నువ్వు ఎంత ఆత్మీయుడైనా కావచ్చు ఎంత ధనవంతుడు కావచ్చు ఎంత సేవలో గొప్పవాడివైతే కావచ్చు ఎన్ని కృపావరాలు నువ్వు పొందుకొని ఉండొచ్చు నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు ఎల్లగొచ్చు రోగులు ఏమొచ్చినా గాని నీలో గహ గర్వము కనపడకూడదు ఫస్ట్ మనలో గర్వము మనలో ఉండొద్దు మనం గర్వపు మాటలు మాట్లాడొద్దు కాబట్టి మీ నోట రానియకుడి కాబట్టి ఎందుకు ప్రభు మనకి మాట చెప్తుండంటే సామెతులు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడో వచనం ఏం చెప్తుందంటే ఏహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుటయే కాబట్టి నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించితే ఎట్లా నువ్వు భయభక్తులు కలిగి ఆయనతో జీవించగలవు ఈ వాక్యానుసారంగా నడుచుకుంటేనే నువ్వు భయభక్తులు కలిగి జీవించగలవు ఈ వాక్యానుసారంగా నడుచుకోపోతే నీలో భయం ఎట్లా ఉంటుంది ఆయన పట్ల కాబట్టే నువ్వు ఇష్టానుసారంగా నువ్వు పాపం చేయగలుగుతున్నాం ఇష్టానుసారంగా మనం గర్వప మాటలు మాట్లాడగలుగుతున్నాం చూడండి మన నోటి నుంచి అబద్ధాలు వస్తున్నాయి మన నోటి నుంచి ఏమొస్తున్నాయి శితపపూరితమైన మాటలు వస్తున్నాయి మన నోటి నుంచి ఏమొస్తుంది ఆహం వస్తుంది కాబట్టి చూడండి యుహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునిటయే నువ్వు ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించాలంటే ఆయన వాక్యం నువ్వు విని పాటించినప్పుడే నువ్వు భయభక్తులు కలిగి జీవించగలవు నువ్వు వాక్యం విని పాటించకపోతే నీలో భయం ఎట్లా ఉంటుంది దేవుని పట్ల కాబట్టి ఎందుకు చెప్తుండే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలేమైన మాటలు నాకు అసహ్యములు చూడండి ఆయన క్రియలను పరీక్షించే దేవుడు మన నోటి నుంచి గర్వపు మాటలు రావద్దని చెప్తున్న దేవుడు ఎందుకు మన నోటి నుండి ఈ పదాలు రావద్దని దేవుడు చెప్తున్నంటే గర్వము అహంకారము అహంకారం ఎట్లా వస్తుంది సేవకుల్లో లేదా ఈరోజు క్రైస్తవుల్లో అహంకారము నేను గొప్ప సేవకుణ్ణి నువ్వు గొప్పవాడివి కావచ్చు చిన్నవాడివి కావచ్చు నువ్వు ఎవరైనా కానీ ఈ జీవం దేవుని పట్ల నువ్వు భయభక్తులు కనుక నువ్వు జీవించాలా చూడండి గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆయనకే అసహ్యం అంట కాబట్టి నీలో నాలో గర్వం ఉండి అహంకారం ఉండి దుర్మార్గం ఉండి కుటిలమైన మాటలు మాట్లాడితే నువ్వు ఎంత ప్రార్థన చేసి నువ్వు ఎంత సువార్త ప్రకటించి నువ్వు ఎట్లా వెళితే ఏం సుఖం మన ప్రభువే వాళ్ళు నాకు అసహ్యులు అని చెప్తుండ చూడండి దేవుడే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ చెడుతనమే కదా గర్వ మాటలు చెడుతనం కాదా అహంకారము చెడుతనం కాదా దుర్మార్గంగా ప్రవర్తించడం దుర్మార్గంగా మాట్లాడడం నిందలేయడం చూడండి ఎదుటి వారు బాధ పెట్టేటట్టు మన మాటలు ఉండడము కుటిలమైన మాటలు అంటే ఏంది ఎప్పుడు కీడు మాటలు కీడు మాటలంటే ఏంది ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు చూడండి వాళ్ళిట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా మనకి పరిశుద్ధులమైన మనకి ఈ మాటలు తగదు కాబట్టి చూడండి ఎందుకు మన ప్రభు జోతుందంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు చూడండి ఇవి నీలో ఉంటే నిన్ను చూస్తే కూడా ఆయన అసహ్యించుకుంటాడు మనం ఎంత ప్రార్థన చేసినా మనం ఎంత భక్తి పర్లమని చెప్పుకున్నా కానీ మన భక్తి వ్యర్థమే మన ప్రభువే చెబుతున్నాడు వాళ్ళు ఈ గుణగణాలు కలిగి ఉన్న వాళ్ళు నాకు అస్తాహ్యులు మన ప్రభువే జీవం దేవుడే చెప్తుడు కాబట్టి మనమంతా మన మైండ్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రతి దినం ఏంటంటే ఆయన నీ క్రియలను పరీక్షిస్తున్నాడు జీవగ్రంథంలో నీ క్రియలను లెక్కిస్తున్నాడు కాబట్టి నువ్వెట్లా గర్వంతో మాట్లాడుతున్నావా అహంకారంతో అహంతో ఉన్నవా కాబట్టి ఇవి నీలో ఉంటే ఆయన నిన్ను నన్ను మనలందరినీ అసహ్యించుకుంటాడు కాబట్టి చూడండి సామెతలు గ్రంథము ఇరవై అధ్యాయము పదారో వచనం ఏం చెప్తుందంటే నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును చూడండి మన పెదవులు యథార్థమైన మాటలు పలికితే అవి విని మన ప్రభు ఆయన ఆనందిస్తాడంట అదే నీలో అహంకారమైన మాటలు గర్వము మాటలు చూడండి కుటిలమైన మాటలుంటే ఆయన అసహించుకుంటాడు అదే దేవుడు నీ పెదవుల నుంచి ఏమొస్తా అంట మాటలు చూడండి యథార్థమైన మాటలు మన ప్రభువే నీతిమంతుడు కాబట్టి యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని చూడండి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ఆనందిస్తాడు కాబట్టి చూడండి మనమైతే మన క్రియలను ప్రభు పరీక్షిస్తున్నాడు కాబట్టి మనం మాట్లాడేది ఏదైనా నిజమే మాట్లాడాలా అబద్ధం మన నోటి నుంచి రాకూడదు వాక్యం ప్రకటించినా సత్యమే ప్రకటించాలా ఎదుటి వారితో ప్రేమతో మాట్లాడితే నిజమైన మాటలే మనం పలకాల చూడండి మనం ఏది చేసినా చూడండి అది ఉండాలా యథార్థమైందే ఉండాలా ప్రభు దృష్టికి మన దృష్టికి లోకం దృష్టికి కాదు ఆయన దృష్టికి లోకం దృష్టికి కొన్ని యదార్థంగా ఉండవు చూడండి కాబట్టి మన ప్రభు మనకి ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే ఆయన అనంత జ్ఞానియగు దేవుడు ఆయన క్రియలను పరీక్షించే దేవుడు కాబట్టి మన నోటి ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్వపు మాటలు అహంకారమైన మాటలు కుటిలమైన మాటలు చూడండి మనం మాట్లాడితే పరిశుద్ధంగానే మాట్లాడాల పరిశుద్ధమైన మాటలే మాట్లాడాల ఏమి పరిశుద్ధమైన మాటలు కుటిలమైన మాటలు భూతులు మాట్లాడతారు ఎదుటి వారిని పొగడతలతో ముంచే అట్లాంటి మాటలు మాట్లాడతారు ఎదుటి వారిని ఎప్పుడు తిడుతూ దూషిస్తూ నిందలేసే మాటలు ఇవి నీలో ఉండొద్దు చూడండి ఇవి మనలో ఉండొద్దు ఈ లోకము నువ్వు కుటిలమైన మాటలు మాట్లాడినా అహంకారంతో మాట్లాడినా గర్వంతో మాట్లాడినా ఈ లోకం నిన్ను సపోర్ట్ చేస్తుందేమో సమర్థిస్తుందేమో గాని ప్రభువు మాత్రం నిన్ను చూస్తే అసహించుకుంటాడు నువ్వు ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు యథార్థమైన మాటలు మాట్లాడినావో ఆయన చూసి నిన్ను చూసి ఆనందిస్తాడు కాబట్టి చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఏం చెప్తుందంటే ఎవడైనాను నోటికి కల్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనచు భక్తి గలవాడనని అనుకోనిన ఎడల భక్తి వ్యర్థమే చూడండి ఎవడైనను అంటే ఎవరైనా కావచ్చు ఎవరు ఆయన ఎందు భయభక్తులు కలిగి లేకుండా ఉన్న అది నువ్వు భయభక్తులు కలిగి లేకుండా నువ్వు లోకానుసారంగా జీవిస్తే ఈ వాక్యం నీకు వర్తిస్తుంది నేను ఆ రకంగా జీవిస్తే నాకు వర్తిస్తుంది కాబట్టి ఎవడైనాను చూడండి నోటికి కళ్ళెము పెట్టుకొనక వాళ్ళ నోరును అదుపులో పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు చూడండి భక్తి గలవాడనని అనుకొని ఎడల వాడి భక్తి వ్యర్థమే ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది నోటికి కళ్ళెం పెట్టుకొనక అంటే గర్వంగా మాట్లాడుతూ సేవకులమైన నువ్వు నీకున్న స్థితి చూసి నీకున్న విశ్వాసాలను చూసి ఈ ధనం గర్వంతో మాట్లాడినావా నువ్వేదో గొప్పగా దేవుణ్ణిలో వెలిగింపబడుతున్నట్టు నీకు నువ్వు బుద్ధిమంతుల్లాగా నువ్వు నీకు నువ్వు అనుకొని అందరి మీద ఎప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఈ వాక్యము చెప్తుంది దేవుని వాక్యము నీ భక్తి వ్యర్థమే దేవుడే చెప్తుడు నేను చెప్పట్లేదు ఇక్కడ వాక్యం కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుండంటే చూడండి ఎవడైనా నువ్వు నోటెము నోటికి కళ్ళం పెట్టుకోకపోతే ఏం చేస్తుంది నోరు అబద్ధాలు మాట్లాడుతుంది చూడండి ఎప్పుడు ఎదుటి వారి మీద నిందలు మోపుతా ఉంటది ఎప్పుడు గర్వప మాటలే చూడండి ఎప్పుడు అహంకారమైన మాటలే కాబట్టి ఎందుకు నీ నోటికి కళ్ళెము పెట్టుకోనక నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలా నువ్వు క్రైస్తవులమైన మనము మన నోటిని చాలా చాలా అదుపులో పెట్టుకోవాలా దేవుడు ఎందుకు అదుపులో పెట్టుకోవాలంటే చూడండి నువ్వు దేవుని కుమారుడవి క్రైస్తవుడివి నీవు నీవు నోటిని అదుపులో పెట్టకపోతే నీ క్రియ వలన ఎవరు రక్షణ పొందరు నీ ప్రవర్తన వల్ల జీవం గల దూషిస్తారు అందుకు నోటిని అదుపులో పెట్టుకోవాలా నువ్వు మాట్లాడేది ఎట్లా ఉండాలా ఎదుట తగినట్టు ఉండాలా కాబట్టి ఎందుకు దేవుడి మాట చెబుతుందంటే ఎవడైనా నోటికి కల్లము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు మోసపరుచుకోవడమే కదా హేతువాదులతో తిరిగి నేను మాట్లాడుతున్నానంటే నేనేదో దేవుని దృష్టిలో గొప్ప చేసిన చదువుతున్నావు కానీ నువ్వు ఆయనకి ఏం చేస్తున్నావు ద్రోహం చేస్తున్నావు ఎవరైతే వాగ్వాదాలు తగాదాలు పెట్టుకొని దూషిస్తూ తిరిగి దూషిస్తూ ఇలా నడుచుకునే వాళ్ళంతా ఏదో ప్రభు దృష్టికి ఏదో గొప్ప ఘనకారం చేశారనుకుంటున్నారు కానీ వీళ్ళ భక్తి వ్యర్థమే ఎందుకు ఆయన ప్రయాసం ఏంది సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థ ప్రకటించమన్నాడు నువ్వు అందరితో విరోధం పెట్టుకొని నువ్వు అందరితో శత్రుత్వం పెట్టుకొని నువ్వు ఎవరికి సువార్థ ప్రకటించుతావు ఎవరి కొరకు నువ్వు ప్రయాస పడుతున్నాం ఈ దినం మనం రక్షణ లేని ఎవరు అన్యులే కదా ఎవడైతే ప్రభువులో లేడో వాడందరూ అన్యులే వాళ్ళ కొరకు ప్రయాస పడుతున్నాము వాళ్ళకి సువార్త ప్రకటించాలా వాళ్ళకి రక్షణలోకి నడిపించాలా ఆ భారం మనకి ప్రభు పెడితే మనము అందరితో విరోధం పెట్టుకుంటే నువ్వు భక్తి గలవాడు అనుకుంటే నీ భక్తి వ్యర్థమే నీ నోటికి కళ్ళం పెట్టుకోవట్లేదు నువ్వు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వీళ్ళ భక్తి వ్యర్థమే వీళ్ళని దూస్తే ప్రభు అసహ్యుకుంటాడు ఎందుకు వీళ్ళ వల్ల చూడండి అనేకులు రక్షణలోకి రాలేకపోతున్నారు కాబట్టి మనకి ప్రభు ఎందుకు చెప్తుండే మనలో ఈ గుణాలు ఉండొద్దు మన ప్రభు ఈ గుణగణాలు లేవు చూడండి ఆయన ఎవరిని దూషిస్తే తిరిగి దూషించలా ఎవరి మీద నిందలు మోపలా ఆయన ఆయన అనేక అవమానాలు భరించండు సిల్లువ శ్రమను కూడా సహించింది ఎందుకు పాపులమై ఉన్న మనకి పరిశుద్ధమైన జీవితం ఇవ్వడానికి కొరకు మనకి రక్షణలో మనకి చూడండి ఆయన పరలోక రాజ్యంలో ఉండడం కొరకు ఆయన భరిస్తే ఆ భారం కలిగి ఉండాల్సిన నువ్వు నువ్వు ఈరోజు నువ్వు నేను మనం ఈ రీతిగా ఉన్నామా చూడండి మనకు మనమే బుద్ధిమంతులమని మనకు మనమే ప్రభు దృష్టిలో ఉన్నామని నువ్వు అనుకుంటే నువ్వు మోసపరుచుకున్నట్టే ఆయన పరీక్షిస్తుండు నిన్ను నన్ను మనలందరినీ ఈ లోకాన్నంతా ఆయన బిడ్డలందరినీ మన ప్రభువే వారి క్రియలను బట్టి పరీక్షిస్తుండు చూడండి కాబట్టి నీ క్రియలు ఆయన దృష్టికి మంచిగా కనబడకపోతే నీ పేరు జీవగ్రంథంలో ఉండదు అప్పుడు ఏమవుతుంది నువ్వు అగ్నిగుండంలో పడవేయబడతాం కాబట్టి మన ప్రభు మనకి ఎందుకు ఈ మాట చెప్తుండంటే యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడో ఏం జరుగుతుందంటే తండ్రి దేవుని ఎదుట పవిత్రమును చూడండి మన దేవుని ఎదుట భక్తి గలవాడు అంటే ఎట్లా ఉండాలా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనిటయే నిజమైన భక్తి ఏందంట నిష్కలంకమైన భక్తి పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కు పిల్లలను చూడండి విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఎవరైతే చూడండి దిక్కులేని లేని పిల్లలు అంటే వరితిగా రీతిగా బీదలు వాళ్ళకి సువార్త ప్రకటించాలా మనం ఆత్మీయంగా చూస్తే దిక్కు లేని వాళ్ళు బీదలు విధవరాన్లు అంటే వాళ్ళకి ఏమీ లేని వాళ్ళు వాళ్ళకి మనం సువార్త ప్రకటించాలా కాబట్టి దిక్కు లేని ఈ లోకంలో మనం చూస్తాము తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎంతో మంది అనాథాశ్రమంలో హోల్డేజ్ హోముల్లో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు భర్తను కోల్పోయి కుటుంబంలో చూడండి ఏ తోడు స్త్రీలు ఎందుకు విధవరాన్ల పక్షాన ఉండేది మన ప్రభువే చూడండి తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను నిన్ను మరవనంటే వీళ్ళందరూ తల్లు తండ్రులు అందరూ మర్చిపోయితే కదా వీళ్ళు దిక్కు లేని వాళ్ళగా ఉంది కాబట్టి వాళ్ళకి ప్రభు దిక్కు అయితే వాళ్ళకి ప్రతిరూపకంగా ఈ లోకంలో నువ్వు ఉంటే నువ్వు ఈ పని చేస్తున్నావా ప్రభు పని ఏంది చెప్పండి మన పని ఏంది చూడండి ఆయన ఏమన్నాడు నిన్ను విడువను ఎడబాయను అన్నాడు కాబట్టి ఈ లోకంలో తల్లి మర్చినా తండ్రి మర్చినా నేను నిన్ను మరవనని అన్నాడు మన ప్రభు ఆయన వాగ్దానము కాబట్టి తల్లు మర్చిండ్రు తండ్రులు మర్చిండ్రు ఉన్న బంధువులందరూ మర్చిపోయి వాళ్ళు ఈరోజు దిక్కులేనిలాగా ఉంటే వాళ్ళకి ఎవరు ప్రభువే కదా ఆయన వాగ్దానం ఉందా లేదా ఆ వాగ్దానము ఈ రోజు ఆయనకి ప్రతిరూపకంగా ఈ లోకంలో ఎవరు మనమే ఉన్నాం మనము పోయి పరామర్శించాలా ఇది నిజమైన భక్తి అంటే క్రీస్తు కలిగిన ప్రేమ మనస్సు ఇదే ఎవరైతే దృక్కిలోని దిక్కులేని పిల్లలు ఉన్నారో ఎవరైతే విధవరాన్లు వారిని ఇబ్బందుల్లో పరామర్శించుటయుహలోక మాలిన్యము తన కంటకుండా ఈ లోక సంబంధమైన పాపము నీకంటకుండా తన్ను తాను కాపాడుకొనిటయే ఎట్లా నువ్వు కాపాడుకుంటావు ఇహలోక మాలిన్యం నువ్వు అంటకుండా నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎట్లా నువ్వు కాపాడుకుంటావు ఈ జీవమైన దేవుని వాక్యం వలనే నేను కాపాడుకోగలుగుతావు ఈ వాక్యం లేకపోతే కాపాడుకోవడం అనేది అది అసాధ్యమే నువ్వు పవిత్రంగా నిష్కలంకంగా ఉండాలనేది కూడా ఎందుకు ఉండలేరు పరిశుద్ధమైన దేవుని వాక్యం లేకపోతే నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు కాబట్టి మన ప్రభు ఏం చెప్తుండంటే చూడండి ఆయన చెప్తుంది ఏంది దిక్కులేని ఆకలి ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టమన్నాడు కాబట్టి చూడండి ఆకలి లేదు వాళ్ళకి ఎందుకు వాళ్ళ ఆత్మలకి జీవమైన సత్యమైన వాక్యం లేదు కాబట్టి ఆ ఆత్మలకు ఈ వాక్యం అనే ఆహారం నువ్వు అందించాలా శారీరకంగా కూడా నువ్వు ఆకలి లేని వాళ్ళకి ఆకారం పెట్టాలా ఇక్కడ మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలా ఒకటి ఆకలి గొలగా ఉన్న వాడికి నువ్వు నిజంగా ఈ లోకానుసారంగా నువ్వు ఉన్నావు కాబట్టి వాడికి ఆ ఆకలి పెట్టాలా వాడి ఆత్మకు కూడా నువ్వు ఆహారం పెట్టాలా వస్త్రములు లేని వాడికి వస్త్రాలు ఇవ్వమన్నాడు కాబట్టి నీకు రక్షణ వస్త్రం ఉంది రక్షణ వస్త్రములు వాళ్ళకి లేదు అంటే నువ్వు ప్రభు చెంతకి వాళ్ళని నడిపిచి రక్షణలు నడిపిస్తే ఈ వస్త్రాలను వాళ్ళకి ఇచ్చినట్టు ఇది ఆత్మీయమైన స్థితి అదే శారీరకంగా నిజంగా బట్టలు లేని వాళ్ళని కనిపిస్తే వాళ్ళు బీదలు కాబట్టి వాళ్ళు దరిద్రులు కాబట్టి బీదల పక్షాన దరిద్రుల పక్షాన ఉండేది మన ప్రభువే ఆయన ప్రతిరూపం నువ్వు కాబట్టి నువ్వు నిజంగా పని చేయాలా చూడండి రక్త సంబంధికులను చూసి మనం ముఖం తిప్పుకోవద్దన్నాడు మన ప్రభు ఏస రాసిన పత్రిక యాభై అధ్యాయంలో ఉంది ఉపవాసంలో కాబట్టి రక్త సంబంధికులను చూసి ముఖం తిప్పుకోవద్దంటే ఆత్మీయంగా రక్త సంబంధికులు ఎవరు రక్షణ పొందిన వాళ్ళంతా సహోదరి సహోదరులే కదా ఆయన బిడ్డలే కదా మనమంతా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డమే కాబట్టి మనం ఎవరిని చూసి ముఖం తిప్పుకోవద్దు చూడండి అంటే సహోదరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండమన్నాడు మన ప్రభు కాబట్టి నిజంగా స్పిరిచువల్ గా ఈ లోకానుసారంగా ఉంటే నీ సహోదరుడు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ పట్ల కూడా ప్రేమ ఉండాల వాక్యము ఎప్పుడు అది రకరకాల అర్థాలు ఇస్తుంది నువ్వు అన్ని రకాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాల వాక్యాన్ని మనము అన్ని కోణాల్లో ఆలోచించాలా వస్త్రం లేనివాడికి వస్త్రం ఇవ్వమంటే నువ్వు నువ్వు ఎట్లయితే వస్త్రాలు ఉన్నాయో నీకు రక్షణ వస్త్రము ఆ వస్త్రాలు ఇవ్వాలా అలాగే నిజంగా లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలా ఇది నువ్వు నిజమైన భక్తి అంతేగాని ఈ గుణగాణాలే నీలో లేకుండా నేను భక్తి పడని అనుకుంటే నీ భక్తి వ్యర్థమే వాక్యమే ఉంది నీ భక్తి వ్యర్థమే అంటున్నాడు మన ప్రభు కాబట్టి చూడండి ఈహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనిటయే పాపంలోకి నువ్వు పోకుండకుండా నిన్ను ను కాపాడుకోవాలా అది ఎట్లా సాధ్యమవుతుందంటే ఈ జీవం గల దేవుని వాక్యం వలనే ఈ వాక్యం నీలో ఉంటే ను వింటున్నావు కానీ అది బయటకు వెళ్ళిపోయినా కానీ నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఇహలోక మాలిన్యం నీ మీద అంటుతుంది చూడండి నువ్వు ఎట్లా పాపివైనావో తిరిగి మళ్ళీ అట్లానే పాపంలోకి వెళ్ళి విచ్చలవిడిగా పాపం చేయగలుగుతున్నావు అదే ఈ వాక్యం విని నువ్వు పాటించి దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడివైతే పరిశుద్ధంగా జీవించగలవు కాబట్టి దేవుడు మనకి దినం ఎందుకు మనకి ఈ వాక్యాలన్నీ మన ప్రభు చెప్తుండే చూడండి మనము ఆయన చూడండి పేతులు రాసిన పత్రికలు ఏముంది చెప్తున్నా ఒక నిమిషం పేతులు రాసిన పత్రికలు ఏముందంటే దేవుని దినపు రెండో పేతురు మూడో అధ్యాయము పన్నెండో వచనం ఏం చెప్తుందంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఇది భక్తి గురించి చెప్తున్నా నేను ఇప్పుడు ఎవరు విధవరాండ్లకు ఉంటే వాళ్ళకి ఇబ్బందుల్లో మనం పరామర్శించడం దిక్కు లేని పిల్లలు బీదలు వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం ఆకలి కొని ఉన్న వాడికి ఆకలి పెట్టడం చూడండి ఇవి ఇది భక్తి భక్తి గురించి ఇప్పటి నేను చెప్పింది వాక్యం అలాగే మన నోటి నుంచి గర్వప మాటలు రావద్దు ఎందుకు మన నోటిలో గర్వప మాటలు అహంకారప మాటలు కుటిలమైన మాటలు రావద్దంటే ఆయన ఆ గుణగణాలు ఉన్న వాళ్ళని చూస్తే ఆయన అసహించుకుంటాడు చూడండి ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు నీ పెదవులు ఎప్పుడైతే యదార్థమైన మాటలు పలికితే అప్పుడు ఆయన ఆనందిస్తాడు కాబట్టి భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను కాబట్టి మనమంతా ప్రభు దినము రాకడ కొరకే మనం కనిపెట్టుకున్నాము మనమంతా ప్రయాసం దాని కొరకే ఆశతో ఆపేక్షిస్తూ ఉన్నాం కాబట్టి మనమంతా పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండమన్నాడు కాబట్టి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో ఏం జరుగుతుంది ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకోని నడల వాని భక్తి వ్యర్థమే కాబట్టి నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోవాలా కాబట్టి మనం నోటిని అదుపులో పెట్టుకోవాలా ఎలాంటి గర్వపు మాటలు అహంకారపు మాటలు కుటిలమైన మాటలు చూడండి దూషించే మాటలు ద్వేషించే మాటలు ఎదుటి వారిని కృంగిపోయేలాగా ఎదుటి వారిని గాయపరిచేలాగున మన మాటలు ఉండొద్దు ఈ మాటలు నీలో ఉంటే నిన్ను చూస్తే ఆయన అసహించుకుంటాడు అలాగే ఇంకా ఏం చెప్తుంది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన చూడండి యాకబాబు రాసి ఒకటో పేతరు రాసిన పత్రికలో ఏం చెబుతుంది ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము ఆయన దృష్టికి ఎట్లా ఉండాలా నిష్కలంకులుగాను నిందా రహితులుగానూ కనబడినట్లు జాగ్రత్త పడమంటుండు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం జరుగుతుంది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైనా భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయుహలోక మాలిన్యము తనకంటకుండా ఈ లోక సంబంధమైన పాపము నీ వస్త్రములకు అంటకుండా రక్షణ వస్త్రములు నీకు ఆయన తెల్లని వస్త్రములు పరిశుద్ధతమైన వస్త్రములు ఇచ్చిండు కాబట్టి ఈ లోక మాలిన్యమై అంటితే ఏమైపోతాయి మురికి చూడండి నీ వస్త్రములు ఏమొస్తాయి చెడు వాసన వస్తాయి ఆయన నిన్ను పరిమళ వాసనంగా ఉండడానికే తన్ను తాను బలిగా అర్పించుకొని నీకు నీ వస్త్రాలను పరిమళ వాసనం నీ వస్త్రాలు ఎట్లా తెల్లగా పరిశుద్ధమైన వస్త్రాలు ఇస్తే ఈహ్లోకం మాలిన్యం నువ్వు ఎప్పుడైతే నీ వస్త్రాలకు నువ్వు అంటించుకున్నావో ఆ వస్త్రాలన్నీ అవి ఎట్లయిపోతాయి చెడుతనంతో నిండిపోయి అపవిత్రమైపోయి మళ్ళీ చెడు వాసన అంటే నీలో చెడుతనం మళ్ళీ వస్తుంది వాటిని నువ్వు అసహించుకొని యహోవయందును భయభక్తులు కలిగి జీవించాలా కాబట్టి ఇహలోక మాలిన్యం నీలో అంటకుండా ఉండాలంటే ఆయన చెప్పింది ఆదియందు ఎందు వాక్యము దేవుని యొద్ద ఉండును దేవుడే వాక్యమయ్యుండను కాబట్టి మన దేవుడే ఈ వాక్యంగా ఉన్నాడు ఈ వాక్యము నీలో ఉంటే అప్పుడు నీలో ఇహలోక మాలిన్యము నిన్ను అంటకుండా నువ్వు జాగ్రత్త కాబట్టి ఒకటో పేతుడు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుందంటే ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడలా ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై కాబట్టి ప్రేమ అనేక పాపాలను కప్పుతదంట ఎందుకు అనేక పాపాలు కప్పుతుందంటే చూడండి మన శత్రువులను కూడా మన ప్రభు ప్రేమించమన్నాడు మన శత్రువులంటే వాళ్ళు మన పట్ల ఎంత హాని తలపెట్టుంటారు వాటిని కూడా ప్రేమిస్తున్నావంటే వాడు నీకు ఏమైతే కీడు చేసిండో వాటి అన్నిటిని కూడా నువ్వేం చేస్తున్నావు మర్చిపోయి వాడికి ప్రేమ చూపించి మన ప్రభు చెప్పింది అన్నిటికన్నా ముఖ్యముగా ఒకని ఎడలా ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండాల కాబట్టి ఆ ప్రేమ ఏం చేస్తుంది అనేక పాపములంటే వాళ్ళు నిన్ను ఎంతగానో హింసించుండొచ్చు ద్వేషించుండొచ్చు దూషించుండొచ్చు నీ మీద అబద్ధప మాటలు చెప్పుండొచ్చు నిన్ను ఎంతగానో కృంగిపోయేలాగా చేసి ఉండొచ్చు కానీ వాడి పట్ల నీ ప్రేమ ఉంటే అవన్నీ మర్చిపోయి నువ్వు సమాధానపడి చూడండి వాడిని ప్రభు రక్షణలోకి నడిపించినవంటే వాడి పాపములను నువ్వు కప్పినవా మనం అందరి పట్ల ప్రేమ కలిగి ఉండమన్నాడు దేవుడు ఎందుకు మన ప్రభు శత్రువులను ప్రేమించమన్నాడంటే ఈరోజు క్రైస్తవులమైన మనము మనం అందరితో శత్రుత్వం పెట్టుకుంటే ఆయన సువార్థ ఎట్లా పోతుంది చూడండి ప్రతి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త పోవాలా అది ఆయన ప్రయాసం అది అది జరిగినాకే మన ప్రభువు రాకడం చెప్పిండు కాబట్టి సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళాలంటే చూడండి అందరితో శత్రుత్వం పెట్టుకుంటే నువ్వు అందరి మీద ద్వేషిస్తూ అందరితో నువ్వు క్షమించకుండా నువ్వు నువ్వు ఎవరికి సువార్త ప్రకటిస్తాం మనం కాబట్టి చూడండి ఒకటో వ్యూహాను రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుందంటే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు చూడండి ఇక్కడ వాక్యము స్పష్టంగా చెప్తుంది మన దేవుడే ప్రేమ స్వరూపి ఎవరిలో అయితే ప్రేమ లేదో క్రీస్తు కలిగిన ప్రేమ ఆ ప్రేమ ఏం చేస్తుంది అనేక పాపాలను కప్పుతుందా లేదా మనలందరినీ కప్పిందా లేదా ఆయన ప్రేమ చేతనే కదా జగత్తి పునాది మునిపే ఆయన చూడండి తనను బలిగా అర్పించుకొని శిలువ శ్రమను సహించి నిందలు భరించి హింసలు అన్ని శ్రమలు ఆయన భరించి ఆయన ఏ పాపం లేనివాడైనా కానీ పాపలమై మనం అనుభవించాల్సిన శిక్షను మన కొరకు తాను అనుభవించి ఆయన మనలందరినీ పరిశుద్ధపరిచిందా అదే ప్రేమను ఉంటే ఎందుకు మనం అందరితో సమాధాన పడలేకపోతున్నాం ఎందుకు కనికరించలేకపోతున్నాం అందరినీ ఎందుకు క్షమించలేకపోతున్నాం చూడండి ఈ ప్రేమ నీలో లేనట్టే నీలో ఈ ప్రేమ ఉంటే చూడండి హేతువాదులు వచ్చినా ఏ కులం వాళ్ళు వచ్చినా ఏ మతం వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కానీ మనము ప్రభు ఎట్లా అయితే జీవించి ఆయన నడిచిండో నువ్వు అట్లా నడుస్తావు కాబట్టి ఆ ప్రేమ నీలో ఉండాలి ఆ ప్రేమ ఏం చేస్తుంది పాపులమై ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి తన ఎదుట ఉంచుకుంటది మన ప్రభు ప్రేమ ఆ ప్రేమ నీలో ఉంటే నువ్వు కూడా ఈ లోకమంతా పాపంతో ఉన్న వాళ్ళందరినీ ప్రభు చెంతకి నడిపిస్తావు అంటే రక్షణలోకి నడిపిస్తావు దాని కొరకు నువ్వేం చేస్తావు దూషింపబడతావు నిందించబడతావు హింసించబడతావు శ్రమలు అనుభవిస్తావు నిందలు భరిస్తావు నీ ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటావు ఈ ప్రేమ కానీ ఆ ప్రేమ ప్రాణం పోగొట్టినా ఏం చేస్తుంది అనేకులని ప్రభు లక్షణంలోకి నడిపిస్తుంది మన ప్రభు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఈ ప్రేమ నీలో ఉండాలా మనలో ఉండాలా అందుకే దేవుడు ఏం చెబుతుడు దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ లేని దేవుణ్ణి ఎరుగడు నువ్వు భక్తి పరుడు ఎడల నీ భక్తి వ్యర్థమే కాబట్టి చూడండి ఒకటో కొన్నికి రాసిన పత్రికలో పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఏం చెప్తుందంటే మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి చూడండి మీరు చేయు కార్యాలన్నీ ఎట్లా చేయాల మనమంట ప్రేమతో ఎందుకు ప్రేమతో చేయాలంటే నువ్వు ఎప్పుడైతే ప్రేమతో చేసినావో వాళ్ళు హింసించినా ద్వేషించినా నీ మీద నిందలు మోపినా నిన్ను క్రొంగ తీసేలాగినా ఎంతమంది హేతువాదులు వచ్చి నిన్ను ఏం చేసినా నువ్వేం చేస్తున్నావు నీ ప్రేమతో వెళ్తున్నావు కాబట్టి అవన్నీ నువ్వు భరిస్తావు అటన్నిటిని నువ్వు పట్టించుకోవు ఎందుకు నువ్వు చేసే పని ప్రేమతో ఎందుకు పాపులమై ఉన్న వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించడమే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ఆయన ప్రేమించమన్నాడంటే నువ్వు ఎట్లయితే ప్రభువుని తెలుసుకొని రక్షణ పొంది నీ ఆత్మకు ఆశీర్వాదం పొందుకొని నీ జీవితాన్ని చీకటిమై ఉన్న జీవితాన్ని నీ వెలుగుగా మార్చుకున్నావో అనేకుల జీవితాలను కూడా నువ్వు అట్లా ప్రేమించమని చెప్పిండు అంటే నువ్వు ఎట్లయితే రక్షణ పొందినావో నీ ఇరుగు కూడా రక్షణ పొందాలా ఆ ప్రేమ నువ్వు చూపించాలా నిన్ను నీ పొరుగు ప్రేమించమంటే అలాగే ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిల్లో కూడా మనం ప్రేమిస్తాం ఎట్లా వాళ్ళు ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే పరామర్శిస్తాం వాళ్ళకి దేవుని వాక్యం చెప్తాం ఆత్మీయంగా దేవుని వాక్యం వాళ్ళ ఆత్మలకు ఆహారం శారీరకంగా కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇస్తాం వస్త్రాలు ఇవ్వడం నీ రక్షణ వస్త్రాలు ఇస్తావు అలాగే లేనివాడికి నిజంగానే వస్త్రాలు ఇస్తావు కాబట్టి ఈ వాక్యము ప్రకృతి సంబంధంగా నీకు కనిపిస్తుంది ఆత్మ సంబంధంగా కనిపిస్తుంది రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలా అప్పుడే మన మీద ఎలాంటి నింద ఉండదు ప్రభు దృష్టికి మనం ఎట్లా ఉంటాము గొప్ప వాళ్ళగా ఉంటాం కాబట్టి మీరు చేయు కార్యములన్నీ ప్రభు ఏం చెబుతున్నాడు ప్రేమతో చేయుడి మనం చేసే కార్యములు ఏంది ఉదయం లేసి నిద్రపోయే వరకు ఆఫీసులకు వెళ్తుంటాము ఇంట్లో ఉంటుంటాము సేవలోకి వెళ్తుంటాము ఎక్కడెక్కడికో వెళ్తాం నువ్వు ఏ పనైనా చేయి అది ఎట్లా చేయమంటున్నాడు ప్రభు ప్రేమతో చేయమంటున్నాడు ఎప్పుడైతే ప్రేమతో చేస్తే నీలో కోపం రాదు ద్వేషం రాదు కుళ్ళు రాదు అసూయ రాదు ఏమి రావు ఎందుకు నువ్వు చేసే పని పట్ల ప్రేమగా ఉన్నావు కాబట్టి అది నీకు ఒక్కోసారి భారంగా అనిపించినా నువ్వు ప్రేమతో చేస్తున్నావు కాబట్టి నీకు భారం అనిపిదనమాట అదే నీలో ప్రేమతో లేకుండా చేస్తే నాకు ఎందుకు వచ్చిందిలే ఈ తలనొప్పి వీళ్ళ నేను ఎందుకు అనిపించుకోవాలా ఇట్లాంటి గుణగణాలు అపవాది మనలో తలంపులు పెడతాడు అందుకే మన ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయమన్నాడు సేవ కావచ్చు కుటుంబంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఈ దినమంతా ఆ వెళ్ళే ప్రతి పని ప్రేమతో చేయమని చెప్తోడు నువ్వు ఎప్పుడైతే ప్రేమతో చేస్తే ఈ లోకమాలిన్యం నీ మీద అంటదు అందుకు ప్రభు మనల్ని ప్రేమతో చేయమన్నాడు కాబట్టి చూడండి ప్రే ఒకటో రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినం ఏం జరుగుతుందంటే ప్రేమ కలిగి ఇండుటకు ప్రాయాస ఎందుకు ప్రేమ కలిగి ఇండుట కొరకు ప్రయాస పడమనంటే చూడండి మన ప్రభు ప్రాయాసము పాపులమై నశించిపోవలసిన మనల్ని ఆ ప్రేమ ఏం చేసింది మనకి రక్షణలోకి నడిపించింది మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చింది అయన రాజ్యానికి హక్కుదారుల్లాగా చేసింది ఈ ప్రేమ కొరకు మనము ప్రయాస పడితే అనేకులను మనం ప్రభు చెంతక నడిపిస్తాం చూడండి అనేకులకి రక్షణలోకి నడిపిస్తాం చూడండి అందుకు మన ప్రభు ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాస ఎందుకంటే మన ప్రభువే ప్రేమ స్వరూపి ప్రేమ లేని దేవుణ్ణి ఎరుగుడంట చూడండి కాబట్టి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి కాబట్టి ఆత్మ సంబంధమైన వరములను మన ప్రభు ఏం చెబుతుందంటే ఆసక్తితో ఆపేక్షించాలంటే నువ్వు ఎంతగా వాటి కొరకు ప్రయాసపడాల ప్రభు యొక్క వరాల కొరకు అలాగే విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి ఎందుకు ప్రవచన వరాన్ని ఆపేక్షించమంటే ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాల అప్పుడే సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్థ పోగలదు కానీ ఈ దినం మనుషులు ఈ వరం కొరకు ఎవరు ప్రయాసపడట్లేదు అనేక వరాల కొరకు ప్రయాసపడుతున్నారు కానీ ఈ వరమే కదా మనకి చాలా గొప్పదైన వరము ప్రవచన వరం ఈ వరమే కదా ప్రవచించడం అంటే ఏంది ఆయన వాక్యాన్ని ప్రకటించడమే ప్రకటిస్తే చూడండి అనేకులుడు ప్రభు చెంతకి రక్షణలోకి వస్తే పరలోకమందు మన ఫలం ఏమవుతుంది అధికమవుతుంది మనము ప్రయాసము ప్రవచన వర కొరకు అనేకులను శిష్యులుగా చేయాలా అనేకులని రక్షణలోకి నడిపించే అందరినీ శిష్యులు చేయాలంటే ఈ ప్రవచన వరం కొరకు మనం ఆసక్తిగా ఉండాలా ఈ వరమే మనల్ని చూడండి అనేకులని దేవుని ఎద్దకి మనము పోగలుగుతాం ప్రవచించడానికి ప్రయాసపడాల కాబట్టి ఈరోజు మన ప్రభు మనకి ఏం చెప్పిండంటే భక్తి గురించి చెప్పిండు మన నోటి నుండి గర్భప మాటలు రావద్దు అహంకారమైన మాటలు రావద్దు దుర్మార్గమైన కుటిలమైన మాటలు రావద్దు ఎందుకంటే యహోవ అనంతి దేవుడు అనంతి జ్ఞాని ఎగు దేవుడు ఆయన క్రియలను పరీక్షించే దేవుడు కాబట్టి ఆయన మన క్రియలను పరీక్షిస్తాడు కాబట్టి చెడుతనంను అసహించుకోవడమే యహోవ భయభక్తులు కలిగి ఉండు చెప్పిండు మన పెదవులు ఎప్పుడు యథార్థమైన మాటలే పలకాల అప్పుడే మన ప్రభు మన నుంచి ఆనందించగలడు కాబట్టి మన నోటికి కళ్ళం పెట్టుకోవాలా కాబట్టి మన నోటికి కల్లం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునేలా వాణి భక్తి వ్యర్థమే కాబట్టి నిజమైన భక్తి ఏంది దిక్కు పిల్లలను పిదవరాండ్లను ఆకలి వారికి ఆకలి పెట్టడము వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడము బీదల పట్ల ప్రేమ చూపించడము ఇహలోక మాలిన్యము తన కనకుండా చూడండి ఇహలోక మాల్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునము ఇది నిజమైన భక్తి అలాగే ప్రేమ ఏం చేస్తుంది అనేక పాపాలను కప్పుతుంది కాబట్టి మన ప్రభు మనకేం చెప్పిండు అందరి పట్ల ప్రేమ కలిగి ఉండమన్నాడు మనము ఆయన ప్రేమ స్వరూపి ఆయన మన ప్రభు కాబట్టి నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరుగు అని చెప్తుండు నువ్వు చేసే ఏ పనైనా ఏ కార్యమైనా ప్రేమతో చేయమని చెప్తుండు అలాగే మనము ప్రేమ కలిగి ఉండుట కొరకు మనల్ని ప్రయాసపడమని చెప్పిండు ఆత్మ సంబంధమైన వరముల కొరకు మన ప్రభు ఏం చెప్పిండు ఆశతో ఆపేక్షించమని చెప్పిండు విశేషముగా మనల్ని ప్రవచన వరం కొరకు ఆపేక్షించమని చెప్పిండు ఇప్పుడు రెండు వచనాలు చెప్తున్నాను కొన్ని వచనాలు మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఏం చెప్తుందంటే మీకు ఒకరి మీద విరోధం కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడు ఎళ్లను వాడిని క్షమించుడి కాబట్టి మీకు అంటే మనందరికీ చెప్తుండడు నీకు ఎవరి మీదైనా విరోధం కలిగి ఉన్నప్పుడు నువ్వేం చేయాలా ప్రార్థన చేసి వాడిని క్షమించాలా చూడండి నువ్వు ప్రార్థన చేసి నువ్వు వాళ్ళని క్షమించాలా కాబట్టి చూడండి అన్యులు మన కొరకు విరోధంగా తయారవుతారు హేతుబాదులు తయారవుతారు ఒక్కోసారి మన సేవకులు మనకు విరోధంగా తయారవుతారు ఒక్కోసారి మన కుటుంబంలో ఉన్న వాళ్ళు విరోధంగా తయారవుతారు ఒక్కోసారి ఉద్యోగంలో ఉన్న మనకు విరోధుల్లాగా తయారవుతారు ఒక్కోసారి ఇరుగు కూడా మనకు విరోధులాగా తయారవుతారు కాబట్టి ప్రభు ఏం చదువుతుందంటే వాళ్ళ మీద నీకు విరోధము కలిగి ఉన్న ఎడలా వాళ్ళు చేసే మాటలను బట్టి వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి వాళ్ళ ఆలోచనలను బట్టి చూడండి మనకి విరోధుల్లాగా అనిపిస్తారు ఎందుకంటే మన హృదయం నొచ్చుకుంది వాళ్ళ మాటల వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల కాబట్టి మన అలాంటి స్థితి మనకు ఎదురైనప్పుడు మనకి ప్రభు ఏం చెప్తుండంటే మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడు ఎల్లను వాణ్ణి క్షమించుడి ఇది మనకు ఉండాలా మన ప్రభు మనల్ని క్షమించిండా లేదా పాపులమై ఉన్న మనల్ని ఆయన క్షమించిండు కాబట్టే మనము రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా లేదా కాబట్టి దేవుణ్ణి ఎరుగుని వాళ్ళు మనకి విరోధుల్లాగా ఉంటే మనము తిరిగి విరోధుల్లాగా ఎందుకు పెట్టుకోవద్దనంటే వాడిని క్షమించమని చెప్తుడు ఎందుకు వాడిని కూడా రక్షణలోకి నడిపించడం కదా మన ప్రయాసము మన ప్రేమ కలిగి ఉండట కొరకు ప్రయాస పడమనంటే కూడా రక్షణలోకి నడిపించాలా కాబట్టి వాడి వాడి మీద నీకు విరోధం వచ్చినప్పుడు మన ప్రభు మనకి ఏం చెబుతుండంటే నువ్వు ప్రార్థన చేసి వాణ్ణి క్షమించుడి నువ్వు వాణ్ణి క్షమించాలా వాడి ఎంత పాపమైనా జైని వాడు నిన్ను ఎంతగా తిట్టని ఎంతగా కొట్టని ద్వేషించని నీ మీద కీడుమాపలు నీ మీద నిందలు మోపని చూడండి నీ మీద వాడు ఏమైనా చేయని మన ప్రభు ఏం చెప్తుండంటే నువ్వు క్షమించాలా మనం క్షమించమని చెప్తుండు అలాగే మార్క్స్ వార్త అధ్యాయం ఇరవై ఆరో ఏం చెప్తుందంటే అప్పుడు పరలోకమందు మీ తండ్రియు మీ పాపములను క్షమించను ఆయన క్రియలను పరీక్షించే దేవుడంటే ఈ గుణగణం నీలో ఉండద్దా లేదా మనలో ఉండాలా లేదా అందరితో విరోధం పెట్టుకోమని మన ప్రభు చెప్పిండ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిండు ఎందుకు చూడండి దేవుడిని ఇరుగిన వాళ్ళే మనకు శత్రువులాగా తయారవుతారు వాక్యం లేని వాళ్ళే మనల్ని నిందిస్తారు హింసిస్తారు మన మీద నిందలు మోపుతారు మనల్ని దూషిస్తున్నాం కానీ మన ప్రభు ఏం చెప్తుండడు అలాంటి విరోధము నీకు కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించమని చెప్తుండు అలాగే ఏం చెప్తుండు అప్పుడు మీ పరలోకమందున్న తండ్రియు మీ పాపాలను క్షమిస్తాడు నువ్వు క్షమిస్తేనే నీకు క్షమాపణ నువ్వు క్షమించలేదా నీకు కూడా క్షమాపణ లేదు వాక్యము స్పష్టంగా చెప్తుండడు దేవుడే కాబట్టి మనకి ఎవరి మీద విరోధం వచ్చినా మన సేవకుల్లో మనకి మనకి విరోధం వచ్చినా ఇరుగు వారి పొరుగు వారి మీద వచ్చినా ఒకసారి ఆఫీసుల్లో వచ్చినా ఇంటి పక్కన వాళ్ళు వచ్చినా సేవకుల మధ్య వచ్చినా అన్యుల మధ్య వచ్చినా హేతువాదుల మధ్య వచ్చినా ఎవరైనా కావచ్చు ఏ కులం వాడైనా కావచ్చు ఏ దేశం వాడు కావచ్చు ఏ మతం వాడు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళందరూ ప్రభు దగ్గరికే రావాలా చూడండి కాబట్టి మన ప్రభు ఏం చదువుతుందంటే మనల్ని క్షమించమని చెప్తుండండు ప్రార్థన చేసి వాళ్ళని మనల్ని గాయపరిచిన వాళ్ళని అలాగే నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో పరలోకమందున్న మన తండ్రి కూడా మన పాపాలను క్షమిస్తాడు మీరు ఒక చూడండి మీరు క్షమింపని ఎడల మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు కాబట్టి నువ్వు క్షమించలేకపోతే నీకు క్షమాపణ లేదు నువ్వు క్షమించినావంటే నీకు క్షమాపణ కాబట్టి మనల్ని ప్రేమ కలిగి ఉండమన్నాడు అయన నిజంగా మనల్ని భక్తి పరపం ఎట్లా ఉండాలో చెప్పిండు అలాగే ఇంకో ఏం చెప్పిండు మన నోటి నుండి గర్భపు మాటలు అహంకారపు మాటలు కుటిలమైన మాటలు దుర్మార్గపు మాటలు మాట్లాడద్దని చెప్పిండు ఎందుకంటే యహోవయే అనంత జ్ఞానియగు దేవుడు ఆయన క్రియలను పరీక్షించే దేవుడు నీ క్రియలను బట్టి ఆ జీవగ్రంథంలో నీ క్రియలను బట్టే ఉంటది కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనకి ఎవరి మీద విరోధం వచ్చినా కానీ మనల్ని వాళ్ళని క్షమించమని చెప్తుండు తర్వాత చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం ఏం చెప్తుందంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు నువ్వు క్షమిస్తే అప్పుడు నువ్వు క్షమింపబడతావు ఈయ్యుడి అప్పుడు మీకు అనచి కుదిలించి దిగజారునట్లు నిండు మనుషుల మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతరో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను కాబట్టి మనము క్షమించాలా వాళ్ళకి ఇవ్వడం అంటే మనము ప్రభు రక్షణలోకి నడిపించే గొప్ప ధన్యత ఇంకా ఏం లేదు మన శత్రువులకి మన ప్రయాసం అదే అనేకులని రక్షణలో నడిపించడమే మన ప్రయాసం మన ప్రభు చిత్తము కూడా అదే కాబట్టి అందరితో విరోధం పెట్టుకుంటే నువ్వు ఎట్లా చూడండి ప్రభు రక్షణలోకి వాళ్ళకి నడిపించగలవు ఈ మంటుండు ఏంది రక్షణ ఈ నీ శత్రువుని ప్రేమించమని చెప్పి వాడిని రక్షణలోకి నడిపించమన్నాడు అంతేగాని వాడిని పూర్తిగా దూరం పెట్టమని చెప్పలేదు నిన్ను కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుండంటే నువ్వు ఎట్లా నడుచుకుంటావో నీ నడవడికన నీకు తీర్పు ఉంటది కాబట్టి మనం అందరినీ క్షమించాలా మన ప్రభు క్షమించిండా లేదా మనతో సమాధాన పడిందా లేదా లేకపోతే మనమంతా పాపులమై నశించిపోవలసిన మనల్ని ఆయన ప్రేమించి సమాధాన పడి క్షమించిండు మనం ఈ రక్షణలోకి పొందినం కాబట్టి మనం ఎట్లయితే దేవుని ప్రేమను రుచి చూసినామో ఈ రుచి చూడని వాళ్ళందరి కూడా రుచి చూసేలాగా ప్రయాసపడాల అలాంటప్పుడే నిందలు వస్తాయి హింసలు చూడండి కానీ వాళ్ళని మనను శత్రువులాగా భావించొద్దు దేవుని వాక్యం అదే చెప్తుంది కాబట్టి మనం అందరినీ క్షమించాలా మత్తైసు వార్త ఐదో అధ్యాయం ఏడో వచనం ఏం చెప్తుందంటే కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు కాబట్టి ఎవరైతే ఎదుటి పట్ల కనికరము చూపిస్తారో వారు ధన్యులు వారు కనికరము పొందుతారు నువ్వు క్షమించినప్పుడు నీ పాపాలను ఆయన క్షమిస్తాడు నువ్వు కనికరించినప్పుడు ఆయన నిన్ను కనికరిస్తాడు చూడండి యాకబు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనం ఏం చెప్తుందంటే కనికరము చూపని వాడు తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును కాబట్టి నువ్వు కనికరము చూపపోతే నీకెట్లా ఉంటుందంట తీర్పు కనికరము లేని తీర్పు ఉంటుందంట నువ్వు క్షమించలేకపోతే నీ పాపాలకు కూడా క్షమాపణ ఉండదు కాబట్టి చూడండి మన ప్రభు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తుందంటే మనకి ఎవరి మీద విరోధం ఉండొద్దు మన ప్రాయాసము మన భారము క్రీస్తు కలిగిన ప్రేమ అంటే పాపులమై ఉన్న మనల్ని ఎట్లయితే ప్రభు రక్షించుకోండో అదే ప్రేమ నీలో ఉంటే ఈ శత్రువులంటే వీళ్ళందరూ ఎవరు హేతువాదులు వీళ్ళంతా ఎవరు దేవుని వాక్యం ఎరగని వాళ్ళు రక్షణ అనుభవం తెలియని వాళ్ళు దేవుడు అంటేనే తెలియని వాళ్ళు వాళ్ళని నువ్వు శత్రువులుగా భావించి నువ్వు వాళ్ళని దూషిస్తూ ద్వేషిస్తే చూడండి మన ప్రభు క్షమించమని చెప్తుండు అందరినీ క్షమించమని చెప్తుండు నీ ఇరుగు పొరుగు వారిని క్షమించమని చెప్తుడు చూడండి మనం చేసే ప్రతి ప్రేమ ఆయన కార్యములన్నీ ప్రేమతో చేయిస్తే ఆ ప్రేమతో చేస్తే మనం అందరినీ క్షమించగలము వాళ్ళని కనికరించగలము కాబట్టి నువ్వు క్షమించలేకపోతే నీ పాపాలకు క్షమాపణ లేదు కాబట్టి కనికరము చూపని కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడను కాబట్టి నీ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో కూడా చెప్పలేం కాబట్టి మనం అందరినీ క్షమించాలా అందరి ప్రేమ కలిగి ఉండాలా గర్వపు మాటలు అహంకారపు మాటలు మన నోటి నిండా రాని మనము దిక్కులేని వాళ్ళు విధవరాళ్ల చూడండి పాదల్లో ఉండి కృంగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్రయాస పడాలా లేని వాళ్ళంటే రక్షణ అనుభవం లేని వాళ్ళు వాళ్ళ కొరకు మనం ప్రయాస కాబట్టి చూడండి ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము ఆరో అధ్యాయం ముప్పై ఆరో ఏం జరుగుతుందంటే కాబట్టి మీ తండ్రి కనికరము ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండు మన ప్రభు కనికరం దేవుడు కాబట్టే మనం ఎన్నో పాపాలు చేసినా ఆయన ఎదుట వచ్చి ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించండు మనల్ని కనికరించిండు కాబట్టి ఈ దినం మనం ఎట్లా ఉన్నాం సజీవంగా ఉన్నాం కాబట్టి మన దేవుడే క్షమించే దేవుడు ప్రేమ చూపించే దేవుడు కనికరించే దేవుడైతే ఆయనని పోలి నిన్ను నడుచుకోమంటే నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు ఎందుకు శత్రువు ప్రేమ చూపించలేకపోతున్నావు ఎందుకు వాడిని కనికరించలేకపోతున్నావు నువ్వు ప్రభుని పోలి నడుచుకోవట్లేదని వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వు నడుచుకున్న నువ్వు ఈ గుణగణాలు నీలో ఉండాలా కాబట్టి మత్తాయిసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ఏం చెప్తుందంటే సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు చూడండి దేవుని కుమారులు సమాధాన పరచడం అంటే చూడు మనతో మనల్ని ఈ లోకం పట్ల ప్రభు సమాధాన పడి కాబట్టే ఆయన క్షమించిండు కనికరించిండు కాబట్టి ఆయన ప్రేమ చేత మనల్ని ఎన్నుకొని ఆయన సహించి నిందలు భరించి అవమానాలు భరించి చూడండి పాపులమై ఉన్న మనల్ని రక్షణలోకి ఆయన రాజ్యంలో ఉండడానికి ఆ ప్రేమ ప్రాయసపడింది మన ప్రభు మనతో సమాధాన పడినప్పుడు మనం ఎందుకు అందరితో సమాధాన మన దేవుడే సమాధాన కర్త కాబట్టి ఈ దినం నువ్వు భార్యతో సమాధాన పడలేకపోతున్నావా నీ ఉద్యోగంలో సమాధాన పడలేకపోతున్నావా నీ ఇరుగు పొరుగు నీ తోటి సేవకులతో సమాధాన పడలేకపోయినావంటే నువ్వు సమాధాన వాళ్ళతో ప్రేమలో నువ్వు ఉండలేవు వాడిని క్షమించలేవు వాడి పట్ట నువ్వు కనికిరం చూపిలేవు కాబట్టి నువ్వు ఎట్లా దేవుని కుమారులు అనబడుదు అంటుండు నీలో సమాధానమే లేకపోతే నువ్వు ఆయనను పోలి నడుచుకున్నానని నేను ఆయన పట్ల భక్తి పరుడని ను చెప్పుకుంటే నీ భక్తి వ్యర్థమా కాదా వాక్యం ప్రకారంగా చూస్తే చూడండి నీ భక్తి వ్యర్థమే నువ్వు నువ్వు సమాధాన పడట్లేదు నీ భర్తతోటి నీ భార్యతోటి నీ పిల్లలతోటి నీతోటి సేవకులతోటి నీ ఇరుగు పొరుగు వాళ్ళతోటి వాళ్ళని క్షమించలేకపోతున్నావు వాళ్ళని కనికరించలేకపోతున్నావు వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండలేకపోతున్నావు చూడండి నువ్వు ఇవి చేయలేకపోతే నువ్వు దేవుని కుమారుడమని ఎట్లా చెప్పుకుంటావు నువ్వు భక్తి పరుడమని నువ్వు ఎట్లా చెప్పుకుంటావు నీ భక్తి వ్యర్థమే కాబట్టి ఎందుకు మన ప్రభు చెప్పిండే మనం ప్రార్థన చేసి వాక్యం చెప్పినంత మాత్రన ఈ గుణగణ లేకపోతే నీ క్రియలు ఎట్లా దేవుని దృష్టికి నిందారహితంగా ఎట్లా కనపడతాయి చెప్పండి నిష్కలంకంగా ఎట్లా కనపడతాయి నువ్వు ఎట్లా భక్తి పరులాగా ఆయన దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తనే కదా పరిశుద్ధమైన ప్రవర్తన ఏం చేస్తుంది సమాధాన పడతది కనికరిస్తుంది క్షమిస్తుంది ప్రేమ చూపిస్తుంది చూడండి కాబట్టి ఎందుకు దేవుడు చెప్తుండే సమాధాన పరుచు ధన్యులు సమాధాన అందరితోటి మన ప్రణి అదే కాబట్టి వారే దేవుని కుమారులు అన్నబడుదురు నువ్వు సమాధాన పడలేకపోతున్నావంటే ఈ వాక్యం ప్రకారంగా నువ్వు దేవుని కుమారుడు కాదు నువ్వు రక్షణ పొందినా కానీ నువ్వు దేవుని కుమారు ఎందుకంటే నీ మీద నింద ఉంది నీ మీద నిష్కలంకం ఉంది నీ ప్రవర్తన బాగలేదు నువ్వు భక్తిపరుడు కాదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి రోమిలకు రాసిన పత్రికలో పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఏం జరుగుతుందంటే సఖ్యమైతే చూడండి సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి చూడండి మన ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందో దేవుడు ఏం చెబుతుడు సక్యమైతే నీ చేతనైన మట్టుకి సమస్త వంటి లోకంలో ఉన్న మనుషులందరితో వాడు ఏ కులమైన ఏ మతం వాడైనా కావచ్చు ఏ దేశస్థుడైనా కావచ్చు అందరితో చూడండి సమాధానంగా ఉండు అని చెప్తుంది దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు అందరితో సమాధానంగా ఉంటావు అప్పుడే నువ్వు దేవుని పట్ల నిజమైన ప్రియ కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనం అందరితో సమాధాన మనకి ఎవరి మీద విరోధం వచ్చినా గాని మనం ప్రార్థన చేసి వాళ్ళని ప్రభు క్షమించాలా వాళ్ళ పట్ల కనికరము చూపించాలా ప్రభు ప్రేమ వాళ్ళకి చూపించాలా కాబట్టి ఎబ్రిల్ కు పత్రికలో పన్నెండో అధ్యాయము పద్నాలుగో వచ్చిన కూడా ఏం చెప్తుందంటే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ప్రయత్నించుడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు కాబట్టి అందరితో ఇక్కడ క్రైస్తవులని చెప్పలా దేవుడు నా బిడ్డలతో అని ఎందుకు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్థ అంటే అందరూ రక్షణలోకి రావాలా అందరూ పాపులమై ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధపరచబడాలా అందరూ ఆయన ఎదుట ఉండాలనేది ఆయన ప్రేమ కాబట్టి చూడండి మన ప్రభు మనకి ఎందుకు ఈ మాట చెప్తుందంటే మనం అందరితో సమాధానముగా ఉండాలా ఈరోజు కొంతమందికి భార్యతోనే సమాధానం ఉండదు ఇంట్లో ఉంటే భార్యతో సమాధానం ఉండదు పిల్లలతో సమాధానం ఉండదు ఉద్యోగంలో పోతే తోటి ఉద్యోగులతో సమాధానం ఉండదు నువ్వు అందరితో సమాధానం లేకుండా అందరి పట్ల విరోధం పెట్టుకుంటే నువ్వు ఎట్లా ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడి రక్షణలోకి నడిపించగలవు నీ ఇరుగు పొరుగు నీకు శత్రుత్వము ఉద్యోగంలో శత్రుత్వం కుటుంబంలో నీకు శత్రుత్వము తోటి సేవకుల మధ్య నీకు శత్రుత్వం అన్ని దిక్కల నువ్వు శత్రుత్వము విరోధములు అందరితో నువ్వు కరుడు కోపంతో ద్వేషంతో చూడండి నువ్వు క్షమించలేని హృదయం నీలో ఉంటే నువ్వు ఎట్లా ప్రభు కొరకు ప్రయాస ఆయన కొరకు నిందలు భరించగలం కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుంది ఏంటంటే మనం అందరితో సమాధాన పడాలా సమాధానం పడితే మనలో వాళ్ళ మీద ఏ కోపము ద్వేషము అసూయ కుళ్ళు ఏమీ ఉండదు అప్పుడు మనం క్షమించగలుగుతాము కనికరించగలుగుతాము ప్రభు ప్రేమ చూపించగలుగుతాము వాళ్ళ కొరకు మనం ప్రయాస పడతాం కాబట్టి పరిశుద్ధత కలిగి ఉంటుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభు చూడడు కాబట్టి మనం భక్తి పరులమని అనుకుంటే మన భక్తి వ్యర్థమే కాబట్టి ఎందుకు ప్రభు చెప్తుండంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలా మనం పరిశుద్ధంగా నడుచుకోవాలా కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తన సమాధాన పడతది క్షమిస్తుంది ప్రేమ చూపిస్తుంది నోటి నుంచి ఏ గర్వపు మాటలు అహంకారపు మాటలు ఇవి ఏవి రావు పరిశుద్ధమైన ప్రవర్తన ఏం చేస్తుందంటే ఏహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకుంటది ఈ లోకం మాలిన్యము తన కంటకుండా కాపాడుకుంటది ఎట్లా ఈ జీవం దేవుని వాక్యం కాబట్టి చూడండి మత్తాయిసు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం ఏం చెప్తుందంటే నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిజంగా నువ్వు శత్రువులను ప్రేమించగలవు నిజంగా నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలగవంటే ప్రభువే ప్రేమ స్వరూపి ఆ ప్రేమ నీలో ఉంటే నీ శత్రువుతో సమాధాన పడతావు వాణ్ణి క్షమిస్తావు వాణ్ణి కనికరిస్తావు వాడి కొరకు నువ్వు ఏం చేస్తావు భారం కలిగి ప్రాయసడి ప్రభువులోకి నడిపిస్తావు అదే నువ్వు విరోధం పెట్టుకొని నీ శత్రువుని ద్వేషిస్తే వాక్యం ప్రకారంగా మనము ఎందుకు ప్రభు చెప్తుండే మన శత్రువులను కూడా ప్రేమించాలంటే దేవుని ఎరగని వాళ్ళందరే శత్రువులు కాబట్టి వాళ్ళే మనల్ని హేతువాదుల్లాగా తయారవుతారు చూడండి ప్రభు అదే దేవుని వాక్యం తెలిసి దేవునికి పరిశుద్ధమైన జీవితం చూసిన వాళ్ళకి అన్ని వివేచిస్తారు కాబట్టి ప్రభు మనకి ఎందుకు చెప్తుండే మన సేవలో మనల్ని హింసించే వాళ్ళున్నా దూషించే వాళ్ళున్నా ఎవరున్నా మనకు ఒకటే ప్రభు చెప్తుండు మీరు ప్రేమించండి మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయండి ప్రేమ ఏం చేస్తుంది అనేకమైన పాపములను కప్పుతుంది కాబట్టి శత్రువులు మన పట్ల చేసిన ఎన్నో పాపాలను కప్పి వాడిని ప్రేమించి వాడిని ప్రభులోకి నడిపిస్తుంది కాబట్టి మనం శత్రువులను ప్రేమించాలా మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఈ మనసు నీకు ఉండాలంటే క్రీస్తు కలిగిన మనస్సే ఉంటేనే చేయగలుగుతావు నువ్వు శరీరకంగా ఉంటే దేవుని వాక్యం నీలో లేకపోతే నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడము నీకు అసాధ్యమే వాడిని నాశనం అవ్వాలనే నువ్వు ఎప్పుడు శేపిస్తుంటావుని నీ శత్రువును ఎప్పుడెప్పుడు చంపాలనే చూస్తుంటావు ఎప్పుడెప్పుడు వాడిని తిరిగి కొట్టాలనే చూస్తావు వాడిని ఎట్లా గాయపరచాలనే చూస్తావు కానీ నువ్వు ఎట్లా ప్రేమించగలవు క్రీస్తు కలిగిన ప్రేమ మనస్సు ఉంటేనే ఇది సాధ్యము ఈ జీవం గల దేవుని వాక్యంను విని పాటించి నడుచుకునే వాడివైతేనే చేయగలవు లోకస్తుల్లాగా ఈ లోకంలో జీవించే వాడివైతే నువ్వు శత్రువులను ప్రేమించడము నిన్ను హింసించే వారు కూడా బాగుపడాలని నువ్వు ప్రార్థన చేయడం అది నీకు అసాధ్యం చేయలేవు దేవుణ్ణిలో లేకపోతే కాబట్టి మన ప్రభు మనకి ఏం చదువుతుందంటే లోకస్తు వార్త ఆరు అధ్యాయం ముప్పై వచనంలో కూడా ఏం చదువుతుందంటే మీరైతే ఎట్టి వాటిని గూర్చి నిరాశ చేసుకొనక చూడండి మీరైతే ఎట్టి వాటిని ఎట్టి వారిని గూర్చి ఎట్టి వారంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు చూడండి నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి ను శత్రువులను మే ప్రేమించమని మేలు చేయడం అంటే వాణ్ణి ప్రభువులోకి నడిపించడమే నువ్వు నిజమైన మేలు చేయడమే వాణ్ణి ప్రభులోకి రక్షణలోకి నడిపించడమే నువ్వు నిజంగా వాడి పట్ల మేలు చేయడం కాబట్టి మన ప్రభు ఎందుకు ఈ మాటలు మనకు చెప్తుందంటే మనం మేలు చేయాలా మనం ఎవరి మీద విరోధం పెట్టుకోవద్దు అందరితో సమాధాన పడాలా అందరిని క్షమించాలా కనికరించాలా అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును చూడండి మీ ఫలం ఎట్లా ఉంటుందంట గొప్పదై మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు నిజంగా కృతజ్ఞత లేని వారంటే చూడండి పాపంలో ఉన్న మనల్ని ప్రభు ఆయన సమాధాన మనల్ని క్షమించి కనికరించి ఆయన ప్రేమ చేతనే చూడండి ఎన్నో శ్రమలు భరించి హింసించి ద్వేషించిన ఆయన అన్ని భరించి ఆయన ప్రాణాన్ని మనకు వరకు త్యాగం చేసిండు మన ప్రభు నువ్వు నిజంగా కృతజ్ఞత కలిగిన చూడండి మన ప్రభు నువ్వు నువ్వు పోయి నువ్వు కూడా సమాధానపడి మనమంతా శత్రువులా చెప్పండి దేవుని దృష్టిలో రక్షణ ప్రభు ఈ లోకము రాకముందు మనమంతా ఆయన శత్రువులాగానే కదా ఎందుకు పాపంలో ఉన్నాం ఎవరు పరిశుద్ధంగా లేము అయినా మన ప్రభు చూడండి సమాధాన ఆయన కనికరించి క్షమించి ప్రేమ చూపించబట్టే పాపులమై ఉండి మరణంలోకి పోవలసిన మనల్ని ప్రభు రక్షణలోకి నడిపించి మన ఆత్మకి ఆయన ఆశీర్వాదం ఇచ్చిండు ఆయన రాజ్యానికి వాసులుగా చేసి మనల్ని హక్కుదారుడిగా పెట్టి మన పౌరస్థితి ఎక్కడ పెట్టిండు పరలోకమందు పెట్టిండు చూడండి కాబట్టి నువ్వు కూడా మనకి ఎవరు శత్రువులు లేరు మనమందరితో సమాధాన మన శత్రువులను ప్రేమించాలా ఈ దినం నీకు భార్య శత్రువుగా ఉండొచ్చు పిల్లలే శత్రువుగా ఉండొచ్చు నీ ఇరుగు పొరుగు తోటి సేవకులే శత్రువుగా ఉండొచ్చు కానీ నువ్వు ప్రార్థన చేసి వాళ్ళను క్షమించాలా దేవుని వాక్యం అదే చెప్తుంది వాళ్ళని ఎలా తిరిగి దెబ్బ కొట్టాలని కాదు ఎలాగైనా వాళ్ళని ప్రభు చెంతలోకి నడిపించాలనే ప్రయాసపడమని చెప్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇట్లా చేస్తే మనము మీ ఫలం ఎట్లా ఉంటుందని దేవుడు గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల నిజంగా నీలో కృతజ్ఞత ఉంటే నువ్వు పాపివి ఒకప్పుడు నువ్వు కూడా ప్రభుకి చూడండి దూరంగా ఉన్నవాడివి ఆయన వాక్యం తెలుసుకున్నావు రక్షణ పొందినవు ఆయన ఆశీర్వాదం పొందుకున్న నువ్వు ఆయన కృతజ్ఞత ఉన్నవాడివైతే నువ్వు కూడా ఆయన కలిగిన భారం కొరకు అనేకులని ప్రభు రక్షణలోకి నడిపిస్తావు కాబట్టి చూడండి ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి నేను ఈ యొక్క చిన్న వాక్యం చెప్పేసి ఇంకా క్లోజ్ చేస్తాను ఇది మనకి చాలా అవసరం ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నిటి వరకు ఇది మెయిన్ అనమాట కాబట్టి మత్త వార్త ఐదో అధ్యాయం పదో వచనం ఏం చెప్తుందంటే నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి నీతి న్యాయాలు కాబట్టి చూడండి వాటి కొరకు హింసింపబడాలంటే మన ప్రభు చూడండి ఆయన హింసింప పొందిందా లేదా ఆయన హింసింప పండింది కాబట్టి మనలందరినీ పరలోక రాజ్యానికి నడిపించిండు కాబట్టి ప్రభు మనలందరినీ పరలోక రాజ్యంలోకి నడిపించిండు మనము కూడా అందరినీ ప్రభు చెంతకి నడిపించాలా దాని కొరకు నువ్వు హింసపడాలా ఆయన నిమిత్తమే కాబట్టి ఆయన నిమిత్తం నువ్వు హింసింపబడాలంటే నువ్వు హింసింపబడకుండా దూషించే వాళ్ళని తిరిగి దూషిస్తూ కీడు చేసే వాళ్ళకి తిరుగు కీడు చేస్తూ వేద్యమాడే వాళ్ళతో తిరిగి నువ్వు వేద్యమాడుతూ శత్రులై ఉన్న వాళ్ళని నువ్వు శత్రువులాగా భావిస్తూ వాళ్ళని క్షమించలేకపోకుండా వాళ్ళని కనికరించలేకపోతే ఎట్లా నువ్వు వాళ్ళని పరలోక రాజ్యము వారిది అంటుండు కాబట్టి ఆ రాజ్యంలోకి నీతో పాటు వాళ్ళు కూడా రావాలా కదా నిన్ను వాళ్ళే నీ పొరుగు ప్రేమించడం అంటే నువ్వు ఎట్లయితే పరలోక రాజ్యంలో నువ్వు నీ స్థానాన్ని ఏర్పరచుకున్నావో నీలాగా అనేకులు కూడా ఆ స్థానాన్ని ఏర్పరచుకోవాలా లేదా నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీ భార్య నీకు ఇష్టమా చూడండి మన తోటి పక్కన వాళ్ళు నశించుకోవడం మనకి ఇష్టమా ఎవరు అట్లా నశించిపోకూడదనే ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థని ప్రకటించమన్నాడు అనేకుల్ని ప్రభు రక్షణలోకి నడిపించమన్నాడు అనేకుల్ని శిష్యులు చేయమన్నాడు ఎందుకు ఆయన ప్రేమ అందరి పట్ల ఒకలాగానే ఉంది సృష్టి అందరి మీద ఆయన ఒకలాగానే ప్రేమించండు కాబట్టి చూడండి మత్తాయసు వార్త ఐదో అధ్యాయం పదకొండో వచనం ఏం చెప్తుందంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా మీరు ధన్యులు కాబట్టి ఎందుకు మీరు ధన్యులు పరలోక రాజ్యమే మీదని చెప్తుడు దేవుడు కాబట్టి ఈ జనులు మిమ్మల్ని నిందిస్తారు హింసిస్తారు చూడండి అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద పలుకుతారు పరిసయలు సర్దుకాయలు ప్రభు మీద అబద్దపు చెడ్డ మాటలు పలుకుతున్నాడు ఈయన దైవ దూషణ అని ఆయనని హింసించలేదా ఆయనను నిందించలేదా వాళ్ళ ఆలోచనలు ఆయనని చంపడానికి కూడా ప్రయత్నించలేదా అయినా ప్రభు భరించిండా పోయి వాళ్ళ మీద వేద్యమాడి వాళ్ళని కూడా క్షమించుండు వాళ్ళ కొరకు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఆయన కుమారుడు ఈ పని నీవు చేయకుండా నువ్వు నిందించే వాళ్ళపై నువ్వు కూడా నిందలు మోపితే హింసించే వాళ్ళ దగ్గర పోయి తిరిగి నువ్వు కూడా హింస చేస్తుంటే ద్వేషించే వాళ్ళు దూషించే వాళ్ళు కీడు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కీడు చేస్తే ఎట్లా ప్రభు రాజ్యాన్ని లోకంలో నువ్వు నెరవేర్చగలవు ఆయన నీతిని చూడండి ఆయన నీతిని ఎట్లా ఈ లోకంలో మనం నెరవేర్చగలము కాబట్టి ఈ దినము క్రైస్తవులమైన మనము వెలుగులాగా ఉన్నామా చీకటిలాగా ఉన్నామా గుడ్డి లేమా ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకుంటే ఈ గుణగణాలు మనలో ఉండాలా ఈ గుణాలు నిజంగా మనలో ఉన్నాయా ఇవి లేకుండా నువ్వు భక్తి పరుడివి అని నువ్వు ఎట్లా చెప్పుకుంటావు నీ భక్తి వ్యర్థమైన వాక్యం చెప్తుంది కాబట్టి చూడండి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించిన కాబట్టి మనము ఆయన నిమిత్తము వెళితే మనల్ని నిందిస్తారు అయినా మనం భరించాలా హింసిస్తారు అయినా సహించాలా చూడండి అపద్దప మాటలు చెడ్డ మాటలు పలుకుతారు అంటే నిందల మోపుతారు అయినా నువ్వు మీరు ధన్యులని చెప్తుండు దేవుడు కింద చూస్తే సంతోషించి ఆనందించుడి కాబట్టి మనల్ని సంతోషించమంటుండు ఆనందించమంటు నిజంగా ఈరోజు క్రైస్తవులమైన మనము ఆనందించగలుగుతున్నారా సంతోషించగలుగుతున్నారా ధర్నాలు అని చూడండి ప్రభువే అధికారం దేవుడు నీ తల వెంట్రుక కూడా ఆయన అధికారం ఆయన ఆమోదం లేనిది రాలదని నీకు తెలిసినప్పుడు ఎవరు నీకు అధిక ఎవరి కొరకు నువ్వు ధర్నాలు చేస్తున్నావు ఆయన శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని చెబితే నువ్వు పోయి రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు వీళ్ళంతా గుడ్డివారా లేకపోతే కళ్ళుండి చూడగలిగే వల్ల చూస్తే ఈ వాక్యాలు కనిపిస్తాయా లేదా ఆయన మాటలు వింటారా లేదా కాబట్టి నువ్వు నేను మనము మాత్రము వృడ్డి ఉండొద్దు చూడండి ఆయన ఏం చెబుతుండు మీద అబద్ధపు మాటలు పలికినా మిమ్మల్ని నిందించినా మిమ్మల్ని హింసించినా ఆయన ఒకటే చెప్తుండు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును చూడండి పరలోకమందు మీ ఫలం అంట అధికమవుతదంట ఈ లోకంలో నిన్ను హింసించినప్పుడు నీ మీద చెడ్డ మాటలు పెడితే లోకమంతా అయ్యిన పాపం చేసిండు అని లోకము తలంచిన ప్రభు ఏమంటాడు ఆయన ఫలము నీకు అధికం పరలోక రాజ్యంలో కాబట్టి చూడండి ఇలాగునా వారు మీకు పూర్వ ప్రవక్తలను హింసించరి కాబట్టి ఆ శ్రమలు పొందిండరు అందరూ శ్రమలు పొందిండ్రు శ్రమలు పొందకుండా ప్రభు నామంలో ఎవ్వరూ లేరు ఎవ్వరు శ్రమలు పొందకుండా లేరు ఆయన సత్యం ప్రకటిస్తే ఒకవేళ సత్యం ప్రకటించకుండా వేషధారణగా లోకానుసారకమైన ఆచారాలు పద్ధతులు అవి పెట్టుకున్న వాళ్ళు శ్రమలు పొందరేమో కానీ కానీ ఆయన సత్యంలో ఉండి స్వార్థని ప్రకటించిన వాళ్ళు ఖచ్చితంగా శ్రమలు పొందుతారు అది ఎవరైనా పొందుతారు ఎందుకంటే మన ప్రవక్తలు చూడండి ఆది నుంచి ఇంత చూసిన అందరూ శ్రమలు పొందిండరు ఆయన సత్యంలో వెళ్ళినప్పుడు ఆఖరికి మన ప్రభువు కూడా శ్రమలు పొందిండు ఇది మనం మర్చిపోవద్దు కాబట్టి ఒకటోపు ఎదురు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనం ఏం చెబుతుందంటే క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక మీరును చూడండి మన ప్రభువే శరీరమందు శ్రమ పడిను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని క్రీస్తు కలిగిన మనసు నీకు ఉంటే అప్పుడు నువ్వేం చేస్తావు పాపులను నువ్వు క్షమించగలుగుతావు కనికరించగలవు చూడండి నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించగలవు మన ప్రభువే అది చేయగలడు కాబట్టి ఆయన మనసు నీలో ఉంటే ఆయన ఆత్మ నీలో ఉంటే ఆయన వాక్యము నీలో ఉంటే నువ్వు కూడా చేయగలవు నిన్ను నిందించే వారి కొరకు నిన్ను హింసించే వారి కొరకు నీ మీద అబద్ధప మాటలు పలికే వారి కొరకు నువ్వు ప్రయాసపడి వారి కొరకు ప్రార్థన చేసి క్షమించి నువ్వేం చేస్తావు పరలోకం మందు నీ ధనం నీ చేసుకుంటావు ఎట్లా అధికలవుతావు ఇలాంతా ప్రభు రచనలకు వస్తే నీకు ఫలం ఉంటుందా లేదా నీకు బహుమానం ఉంటుందా లేదా ఎదుట కాబట్టి మన ప్రభువు కూడా శరీర మందు శ్రమ కాబట్టి దేవుడే శ్రమ ఎందుకు ఆయనలో ఏ పాపం ఏ కపటం లేదు ఏ మోసం లేదు జీవం గల దేవుడై ఉండి కూడా శ్రమ పడి కాబట్టి మనం కూడా శ్రమ కానీ మనల్ని ప్రభు ఎందుకు ఈ మాటలు చెబుతుందంటే ఎవరితో మనం హేతువాదుల్లాగా తర్కవాదాలు పెట్టుకోవద్దు ఎవరిని మనం నిందించొద్దు దూషించొద్దు మనల్ని మనల్ని చూడండి హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయమన్నాడు కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా వాళ్ళ కొరకు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయగలుగుతున్నారా దేని కొరకున్నారు క్రైస్తవులు ఆయన పిలిచిన పిలిపేంది ఆయన చెప్పిన పనేది ఆయన చేయమన్నది అది మర్చిపోయి ఏదేదో చేస్తున్నారు చూడండి కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే యాకోబు రచన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఏం చదువుతుందంటే ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరు ఓపిక కలిగి మీ హృదయములను స్థిరపరచుకొని నీ హృదయం స్థిరంగా ఉండాలా నీకు ఓపిక ఉండాలా అప్పుడే నీ నువ్వు శ్రమంలో నిన్ను హింసించినా నిన్ను ఎంతగానో వాళ్ళు చెడ్డ మాటలు పలికినా ఓపికతో ఉండి నువ్వు ప్రభు కొరకు కనిపెట్టుకునేవాడు కాబట్టి నువ్వు ఎక్కడ వాళ్ళ మీద నువ్వు పోవు నీలో ఓపిక లేకపోతే నీలో దేవుని వాక్యమే లేకపోతే అప్పుడు నువ్వు వెళ్తావు కాబట్టి మన హృదయాలు స్థిరపరుచుకోనాలా కాబట్టి ఈ హృదయాలు స్థిరపడాలా మన హృదయం అంటే ఈ వాక్యం మన హృదయంలో ఉంటేనే నీ హృదయం స్థిరంగా ఉండగలదు లేదంటే గాలి తుఫాను లాగా అటు కొట్టుకుంటది కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుంది ఏంటంటే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడు వచనం మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను కాబట్టి ఈ రోజులు మనం చూస్తే ఈ లోకంలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా కానీ హేతువాదులైనా కానీ ఎవరైనా కానీ చూడండి శ్రమంలోకి ఇబ్బందులకు గురి మన ప్రభు ఏం చెప్తుండోడు ప్రార్థన చేయమంటాడు కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా రోడ్లకి ధర్నాలు చేస్తున్నారా చూడండి మనం అసలుకి ఎంత గుడ్డితనం అంటే ఈ వాక్యాలు దేవుని మాటలు నిజంగా వాళ్ళ హృదయాల్లో ఉంటే వాళ్ళు నిజంగా వాక్యం విని పాటించి ప్రకటించేవారైతే ఇట్లా చేయరు అపోస్తులు చూడండి పేతురిని చెరసల్లో వేస్తే వాళ్ళందరూ ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేసిండు అంటే అధికారం ఆయన దగ్గర ఉంది కానీ నువ్వు వెళ్ళి ధర్నాలు చేస్తే ఎవరి కొరకు నువ్వు అధికారం పొందాలని అధికారం ఉన్నదే ఆయన దగ్గర ఈ లోకంలో ప్రతిదీ ఏర్పరిచేది నియమించేది ఆయననే అంటే ఆయన వాక్యమే వీళ్ళు మర్చిపోయినారనే అర్థం వాక్యం గుర్తుంటే ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు వాళ్ళ క్రియలు ఎందుకు ఇట్లా ఉంటాయి చూడండి అందరినీ శత్రువులుగా భావించి అందరినీ హింసించవా నువ్వు దూషిస్తూ ద్వేషిస్తావా ప్రభు నీకు అది నాకు మనకు చెప్పిన పని అదా కాదు కదా కాబట్టి చూడండి మనకి ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తుండంటే మనకి ఏ శ్రమ వచ్చినా మనం ప్రార్థన చేయాలా సంతోషం వస్తే ఆయనని స్థుతించాలా ఆయనని మైమపరచాలా కాబట్టి ఇది చెయ్యాలా కాబట్టి సహించిన వారు ధన్యులగుచున్నాము కదా ఎందుకు నువ్వు ధన్యుడివి పరలోక రాజ్యమే నీదని చెప్తుంది దేవుని వాక్యం ఎందుకు నువ్వు ధన్యుడు పరలోక రాజ్యమే నీది కాబట్టి కాబట్టి ప్రభు అదే చెప్తుండడు రోమిలకు రాసిన పత్రికలో పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చినము మిమ్మల్ను హింసించే వారిని దీవించుడి దీవించుడు గాని శపింపవద్దు కాబట్టి ఈ దినము నువ్వు శపిస్తున్నావా లేదా చూడండి వాడిని చేపిస్తున్నావు అందరినీ శపిస్తూ అందరి మీద నువ్వు తిరిగి దూషణ చేస్తూ వాళ్ళని ద్వేషిస్తూ ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలు దేవుని సేవకులని ముసుగు తగిలించుకునే వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు వాక్యం నుంచి ఎప్పుడో పక్కకు తప్పిపోయినారు దేవుణ్ణి మాటలు విడిచి కాబట్టి మనల్ని అయితే మనకి ఏం జరుగుతుందంటే మనల్ని హింసించే వారిని దీవించాలా అది ఆ హృదయము ఒక్క మన ప్రభుకే ఉంది కాబట్టి క్రీస్తు కలిగిన మనసు నీకు కూడా ఉంటే ఆయన హృదయం నీకు ఉంటే నిన్ను హింసించేవాడిని దీవిస్తావు అంతేగాని నువ్వు ప్రార్థన చేసి వాడు నాశనం అవ్వాలా వాడు అట్లా అయిపోవాలని ఇరుగు పొరుగువాడు ఇంకోటి ఇట్లా ఇలాంటి వెర్రి ప్రార్థనలు చేసినవంటే నువ్వు అపవాది సంబంధి నువ్వు దేవుని బిడ్డవి కాదు దేవుని బిడ్డ దేవుని వాక్యం ఏం చదువుతుంది వాడితో నువ్వు క్షమాపణ అని క్షమించమని చెప్తుంది నువ్వు వెళ్ళి కనికరించమని చెప్తుంది నువ్వు సమాధానమని పడమని చెప్తుంది వాడిని ప్రేమించమని చెప్తుంది దేవుని వాక్యం నువ్వేం ప్రార్థన చేస్తున్నావు వాడు నాశనం అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు వాడు నాశనం అవ్వడానికి ఆ ప్రభు నిన్ను నన్ను మనల్ని సేవకులుగా పెట్టింది ఎందుకు స్వార్థని ప్రకటించమన్నాడు చూడండి అందుకే మనము చూడండి మిమ్మల్ని హింసించే వారిని దీవించమంటుండడు దీవించుడు కానీ క్షమిం క్షపిింపవద్దు నిరీక్షణ గలవారై సంతోషించు కాబట్టి శ్రమ ఓర్పు గలవారై ప్రార్థన పట్టుదల కలిగి ఉండాల కాబట్టి మనకి శ్రమ వస్తే ఆ శ్రమలో నుంచి బయటపడితే వరకు మనము ఓపికతో ఉండి ఓర్పుతో ఉండి ఆ శ్రమలలో కూడా మనము నిరీక్షణ గలిగి సంతోషించి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలా అది జరిగే వరకు విడిచిపెట్టద్దు కాబట్టి ఈ వాక్యాలు దేవుడు మనకి చెప్పిన మాటలు ఇవి మనలో నిజంగా ఈరోజు మనం ఆచరిస్తున్నామా కాబట్టి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక ఇది పగ తీర్చుకోవడమా కదా వాడు దేవుని వాక్యమే తెలియదు దేవుని సత్యమే తెలియదు వాడొక మాట అంటే తిరిగి నువ్వు వాడికి కౌంటర్ ఇచ్చి నువ్వు పగ తీర్చుకుంటున్నావా లేదా వాడొక పని చేస్తే తిరిగి నువ్వు కూడా ఆ పని చేస్తున్నావా లేదా ఇక్కడ దేవుని వాక్యం ఏం జరుగుతుంది రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మీకు మీరు పగ తీర్చుకొనక నువ్వు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుకొనట నా పని నేనే ప్రతి నిత్తును ఆయన ఇస్తుండ లేదా అదే నువ్వు పగ తీర్చుకొనకుండా హింసీములు కూడా అబద్ధప మాటలు ఇవన్నీ సహించి నువ్వు ధన్యుడు పరలోకముందు నీ ఫలం అధికమవుతుందని చెప్పిండు ప్రభు కాబట్టి ఈ వాక్యం నీలో ఉంటే నువ్వు పగ తీర్చుకోవు ఎందుకు నువ్వు పగ తీర్చుకుంటే ఆయన నీకు కూడా నీ మీద కూడా ఉగ్రత పెడతాడు నీ మీద కూడా ఆయన కూడా పగ తీర్చుకుంటాడు మన ప్రభు ఎందుకు వాడు బుద్ధి లేనివాడు బుద్ధిమంతుడు నువ్వు నువ్వు కూడా బుద్ధి లేనివాడు వాడు చీకటి సంబంధి నువ్వు వెలుగు సంబంధి కానీ నువ్వు కూడా చీకటిలాగా అయిపోయినావు చీకటిని వెలుగుగా మార్చమన్నాడు బుద్ధి బుద్ధిమంతులుగా మార్చమన్నాడు కానీ నువ్వు ఏమైపోయినావు రివర్స్ అయిపోయి నువ్వు కూడా బుద్ధి లేని కాబట్టి ఆయన పగ తీర్చుకుంటే నీ మీద కూడా పగ తీర్చుకుంటాడు అంటే ఆయన ఉగ్రత నీ మీద కూడా వస్తుంది కాబట్టి నేనే పతి ఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు కాబట్టి నీ శత్రువు ఆకలి కొనియుంటే అతనికి భోజనము పెట్టుము అతనికి దప్పిక దాహము అలాగ చేయుటు అతని మీద తలని మీద నిప్పులు కుప్పగా పోయిదువు చూడండి మనము మేలు చేసి కీడును జయించమని దేవుని వాక్యం చెప్పింది కీడు చేసి నువ్వు కీడు చేసి జయించమని చెప్పలా ను మేలు చేసి కీడుని జయించమన్నా నీ శత్రువు నీకేం చేసేండు కీడు చేసిండు నువ్వేం చేస్తున్నావు వాడు ఆకలి కొని ఉంటే ను ఆకలి పెడుతూ చూడండి వాడు దప్పిగా కొనుగుంటే నువ్వు దాహం ఇచ్చి వాడి తల మీద నిప్పులు కుప్పగా పోలేదు చూడండి వాడు సిగ్గుపడతాడు నీ ప్రవర్తన చూసి ఎందుకు చూడండి వాడు నీకు కీడు చేస్తే నువ్వు మేలు చేసి కీడుని జయించినవు కాబట్టి చూడండి మన ప్రభు మనకి ఎందుకు ఈ మాటలు చెప్తుండంటే మనం ఎంత వాక్యం ప్రకటించినా ఎంత ప్రార్థన చేసినా నేను ఎంతమందికి సువార్త చెప్పినాయనా నీలో ఇలాంటి నిందలు నీ మీద కనపడితే ఇలాంటి మచ్చలు నీ మీద కనపడితే నీ రక్షణ వస్త్రాలు ఏమైపోయినాయి మురికి అయిపోయినాయి కాబట్టే చూడండి ప్రభు ఎదుట నువ్వు నిర్దోషులాగా ఉంటావా దోషులాగా ఉంటావా ఆయన ఒకటే ఆయన వాక్యం ఆయన మాట ఆయన న్యాయం దేవుడు ఆ సంగతి నువ్వు మర్చిపోవద్దు దోషులను ఎప్పుడు నిర్దోషులుగా ఎంచడు ఆయన తీర్పు తెచ్చే దేవుడు మన న్యాయాధిపతి ఆయన మన వాకిటనే ఉన్నాడు కాబట్టి నువ్వు వాక్యాంసారంగా నడుచుకుంటున్నావా నేను వాక్యానుసారంగా నడుచుకుంటానని చెప్పి నేను నువ్వు నోటికి కళ్ళం పెట్టుకొనక నేను భక్తి గలవాడని అనుకుంటే నీ హృదయాన్ని మోసపరుచుకుంటే నీ భక్తి వ్యర్థమే అని చెప్తుంది దేవుని వాక్యం కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించాలా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి వందనాలు తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా కణికరం దేవా దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా అవును ప్రభా నాయనా నీ నిమిత్తము హింసింపబడే వారు ధన్యులు అన్నావు ప్రభా వారిదన్నావు ప్రభా అలాగే కనికరము వారు ధన్యులు అన్నావు కనికరం అన్నావు ప్రభా క్షమించండి అప్పుడు మిమ్మల్ని నేను క్షమిస్తాను అన్నావు ప్రభా ప్రేమ చూపించండి అన్నావు ప్రభ మా నోటి నుంచి ఎలాంటి గర్వప మాటలు కుటిలమైన మాటలు అహంకారప మాటలు రానివద్దన్నావు ప్రభ మా పెదవులు ఎప్పుడు యథార్థంగా ఉండాలని చెప్పినావు ప్రభావ దిక్కు లేని వాళ్ళ పట్ల నైనా బీదల పట్ల వస్త్రం లేని వాళ్ళు శత్రువులను కూడా ప్రేమించమన్నావు ప్రభా కాబట్టి నువ్వు ప్రేమ స్వరూపి చెప్పినావు ప్రభ నీ ప్రేమ లేనివాడు దేవుణ్ణే ఎరగడని చెప్పినావు ప్రభా కాబట్టి ప్రభా మేము క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమ ఆయుధంగా మేము ధరించుకోవాలా ధైర్యంగా నీ సువార్తని ప్రకటించాలా సఖ్యమైతే అందరితో మేము సమాధాన పడాలా ప్రేమించి నీ రక్షణలోకి నడిపించాలా కాబట్టి అలాంటి ప్రయాసము అలాంటి భారము అలాంటి జ్ఞానము అలాంటి ఆత్మ నడిపింపు మా అందరికి దయచేమని నగరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ స్తోత్రం రాబ పరిష్క గొప్ప సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమా తండ్రి కృపా మహిళా నీకు వర్ణాలేసయ్య నా తండ్రి దీనివంత మీ సాయం చెత్తం నడిపించినైనా మీకు నూతనమైన కృప నూతనైన అభిషేకం మాకు అనుగరించారు దాన్ని బట్టి నీకు వందల ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవటమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం మీకు యుగంలో నీకే కలుగును కాక హాలయ్యూయ నా తండ్రి యుగ మధ్యకాల సమయంలోనైనా మరోసారి ప్రభావ యొక్క కృపాసింహస్థనం ఆశ్రించే భాగ్యాన్ని ధన్యత మీరు మాకు అందరికీ అనుగరించారు దాన్ని నీకు వందన చలిష్టడమైనా మీ వాకి చేత మీరు మాత్రం మాట్లాడడం ప్రభావ గొప్పదేవ పతి దశలో ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ మీ క్రియలు ప్రభావ తన ఇస్తే ప్రభావ ప్రతిది మీరు పరిశీలిస్తుందని ప్రభావ నైనా మీకు మరుగుపచ్చబడి లోకంలో ఏది లేదు ప్రభావ సంస్థ మీకు తేడాగా అనిపిస్తుంది ప్రభావా కాబట్టి ప్రతి దశలో మేము మీ కొరకు మేము జీవించాలా ప్రభావ నైనా పరిశుద్ధంగా మీరు జీవించాల ప్రభావ అందరితో ప్రభావ మీరు సమాధాన పడాలా ఎందుకంటే మీరే సమాధాన కడత ప్రభావ ప్రతి దశలో మిమ్మల్ని పోలి మీరు ఏ రీతిగా నడుచుకున్నారు ఈ లోకంలో అందరితో పాటు ప్రభావ ప్రతి దశలో మనుషులకు ఏ రీతిగా మీరు సమాధానం ఇచ్చినారు ఒక శాస్త్ర పరిశీలనతోని ప్రభావ ఆ రీతిగానే ప్రావ మిమ్మల్ని పోలిగా మేము నడుచుకోవాలా ప్రావా నైనా మిమ్మల్ని హైతు ఒక్కరికి ప్రేమతో సాత్వికంతో సమాధానం చెట్టు వెళ్ళు మీరు సిద్ధంగా ఉండాలి ప్రభావ ఇవన్నీ మాకు ఎదురైతే ప్రభావ మీరు ముందుగానే చెప్పినారు కాబట్టి ప్రభావ అలాంటి పరిస్థితులు మేము ఉన్నప్పుడు ప్రభావ మేము జాగ్రత్తగా మేము మీ పోలిగా మీ ముందు వల్ల ఒకవేళ మా ప్లేస్ లో మీరు ఉంటే ఎట్లా దాన్ని ఫేస్ చేస్తారో ప్రభావ ఆ రీతి కానీ మేము ఆ రీతి మీరు నడవాలా ప్రభావ సమస్త ప్రవర్తనలో ఒక దశలో కాదు ప్రభావ ఆత్మీయని కాదు ప్రభావ ప్రతి దశలో ప్రతి దాంట్లో ప్రభావ మేము మిమ్మల్ని సంతోష పెట్టాలా మీకు ప్రీతికరంగా మేము జీవించాలా ప్రభావం మాలో ఎలాంటి బలహీన ఉండడానికి ఒకవేళ ఉంటే ప్రభావ వాటి నుంచి మా పిప్ప్రి విడదాలు కల్పించమని ప్రాధిష్టమైన పోతే వాతి వందాలి అయ్యి మిమ్మల్ని పోలి మేము మీకు అడుగు చడలో మేము నడవాలా ఆ రీతి మమ్మల్ని నడిపించమని ఎందుకంటే మేము ఉంటుంది బహుశ్రమల కాలం అయినా ఈ శ్రమల కాలంలో ప్రభావ మనుషులు ఎంత భయంకరంగా జీవిస్తున్నారు అయినా కానీ ప్రభావ వాళ్ళందరినీ మేము ప్రేమించాలా క్షమించాలా అన్నిటిని తాళాలా అన్నిటిని మేము ఎందుకంటే ఇది ప్రేమ ంత ప్రభా మీరు ఆ రీతిగా ఉండకపోతే ప్రాభ ఈ లోకానికి వచ్చేవారే కాదు ప్రభావ కాబట్టి అన్నింటినీ మేము భరించాలా ఎంతగానో సమాధానపడే ప్రయత్నిస్తే కానీ మనుషులు సమాధాన అయినా కానీ మేము ప్రయత్నిస్తాం ప్రభావ ఎందుకంటే మీరు మమ్మల్ని సమాధాన పచ్చలేదు కాబట్టి మిమ్మల్ని కూడా ఆ రీతి అయినా సమాధానం పడాలి ప్రతి ఒక్క అలాంటి ప్రేమ గుణం కలిగి మేము ముందుకోవాలని సహాయపడండి గొప్పదేవ ఆ కలవరిసలు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ అది త్యాగభూతమైంది ప్రేమ ఈ లోకాధిమైన ప్రేమ కాదు ప్రభావ ఈ లోకాధిమైన ప్రేమ ఒక క్షణమే అది చూపిస్తుంది మనుషుల అవసరతలు పరికు తర్వాత మర్చిపోతుంది కానీ మీరు మా వీళ్ళలో చూపించిన ప్రేమ అది శాశ్వత కాల మీద ప్రభావ ప్రేమతో మీ మమ్మల్ని ప్రేమిస్తున్నారు నేను ఈ రోజు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ ప్రేమ మా ఓ ప్రభావ కుమరిస్తున్నారు తన బట్టి నీకు వందాలి మీ ప్రేమ అనేక మేము చూపించాలా మాటతో కాదు ప్రభావ నాలుగుతో కాదు ప్రభావ క్రియతోనే సత్యంతో మీ మనుషును ప్రేమించాలా ప్రభావ ఆ రీతిగా మేము ఉండాలన్నా సహాయపడమని ఈ లోకంతో మాకు ఎలాంటి పని లేదు ప్రభావ ఈ లోకం విధానంతో మాకు ఏ పని లేదు కాబట్టి మాకు మీద ఒక పని ఇచ్చినారు ప్రభావ దాని మీద మేము నిమగ్నం కావాలా ప్రభావ ఎందుకంటే ఈ లోకపు పనిలలో ఉన్నావు దాని మీద నిలోకం అయితే ప్రభావ ఈ లోకానికి నాశనం దారితీస్తుంది కాబట్టి ఈ లోప మనుషుద్ధగా ఏ పని కానీ మేము ఏ రీతి సరే ప్రభా న గొప్ప జన సమయం అందరినీ ప్రభావంలో బంద కలిసి మేము ఆ పనిలో మేము నిమగ్గం కావాలా ప్రభావా నా తండ్రి మీరు ఆ రీతిగా మీరు చెప్పిన శిష్యులతోని ఓ ప్రభావా ఈ లోకంలో తండ్రి తెలుసుకుంటే మీ పని కాదన్నాడు ప్రభా మీరు చెప్పినారు అక్కడ ఆ పుస్తకారి మొదటి అధ్యయంలో ఆయనను పశుత్మ మీరు శక్తిని భూగతంతతకు నాకు సాక్షులు ఉంటారు అలాంటి సాక్షి మీ ఇవ్వటమి సిద్ధపడి ఉండాలి ముందుకు పోవాలి అలాంటి సేవకులుగా మీ మమ్మల్ని తయారు జీవన ప్రాధిష్టమైన ఇక మధ్యాకాన్ని సమయంలో మిమ్మల్తో మాట్లాడారు అనేక మంది విషయాలు మాకు చూపించారు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాను నీకు కృతజ్ఞతలు అర్పించుకున్న గొప్ప దేవా మీరు అక్కడ పరింతరం ప్రవా మేము జాగ్రత్తగా జీవించాలా మా కలిగినంత గట్టిగా పట్టుకోవాలి అనేకలు మీరు చెంత శ్రమల కాలంలో ప్రభావతాన్ని ఎంతో మంది విశ్వాసంలో పడిపోతున్నానని వాళ్ళ మీరు ధైర్యపచ్చాలా ఊతని వాళ్ళ నాయన వాళ్ళందరినీ ప్రవా సడన చేతులు ఎవడన కాలంలో మేము బలపరచాలా ప్రభావా అనేకులు ప్రభావ మీ వాక్యంలో మీ సత్యంలో నడిపించాలా ప్రభావ మీరు చావంతో ప్రభావ ప్రభావా తన శ్రమంలో కుంగిపోయింటుండ ప్రభావా బిడ్డల ప్రభావ మీ చింత మీ నడిపించాలా మీ ఆదరణ మీ ప్రేమ మీరు చూపించాలా ప్రవా అనాథల పట్ల బీదల పట్ల మీకు నైనా ఇస్త వస్త్రాలను ఒక వస్తారు మీ వాళ్ళ ఆత్మీ కూడా మీవ్వాలా రక్షణ ఇవ్వాలా ఓ ప్రవా అన్ని విధాలుగా ప్రభావ మీ వాళ్ళకి సహాయకులు ఉండాలా ప్రభావా రీతి మీ ముందు పోలాలని సహాయపడే ప్రభావ నా తండ్రి సయ్యా మీరే మా సహాయకులైనా సమస్తం మీ ద్వారానే కలుతుంది తండ్రి మీ చిత్తానుసార మీ ముందు పోలగని సహాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దేవా వైరస్ బాధ్యతలు అందరినీ మీ స్వస్తపచ్చమని ప్రాదిష్టమైన అవకాశం పెడతారు కనుకరించమని ప్రాధిష్టమైన వ్యాక్సిన్ బాధ్యతలు కూడా మీరు కాపాడండి మీరు స్వస్థపని ప్రాద్ష్టమైన బంధకాల నుంచి ఇక్కడ కట్లను విడిపించమని ాాక gutudo filtrate. నా నా ప్రభ నా తన ఇస్తు ప్రభా మీరు అక్కడ పర్యంతరం ప్రభావ నా తన ఇస్తు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ నా తన్ను మీరు మాకు అనేక పర్యాలు చూపిస్తున్నారు మీరు అక్కడ సంబంధించిన విషయాలు ఏ రీతి ఉంటే అవన్నీ ప్రభావ ప్రకటన గంగంలో పది దశలో మాకు చూపిస్తున్నారు నేను వాటి అన్నిటిని ప్రాక్టీస్ చేయాలి వాటి అన్నిటిని అమలు పచ్చుకోవాలి మా జీవితంలో అది మా జీవితంలో అవలంబించుకోవాలి దాని ప్రకారం తర్వాత అనేక వాటిని అనుభవపూర్వంగా ప్రకటించాలా అలాంటి సేవా జీవితంలోకి మనం నడిపించి ఒక ప్రభావ ఇక బ్రదర్స్ ఇస్తాను అందరిని ప్రభావ ఆరాధన పాల్గొనే ప్రతి బ్రదర్స్ ఇస్తాను అందరినీ మీరు ఆశ్వాదించండి నూతనంగా అభిషేకించి మీకు ఒక శాసన పెట్టుకోండి ప్రభావ నా తన ఇస్తు ప్రభావా పిలిపి మేము సంపూర్ణ మీరు కొనసాగించుకోవాల ప్రభావా ఉదేశంలో ఎలాంటి లోపం లేకుండా అది సంపూర్ణంగా నెరవేర్చుకోవాలా ప్రభావ ఆయన మా పరుగు కడముట్టించుకోవాలా ప్రభావ విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రతి దశలో ఒక అనేక దశలో కూడా ప్రభావ అది మాకు ఎంతోగాన ప్రభావం అది ఒక సవాల్గానే ఉంది ప్రభావ నాకు కానీ మేము ప్రతి దాంట్లో విజయం పొంది ముందుకు పోవాలా ప్రభావ మా పరుగు కడ ముట్టించుకోవాలా ప్రభావ ఇచ్చిన పిలుపును సంపూర్ణంగా ప్రభావం నిరేచించుకోవాలా మా బోధలో కానీ ఎలాంటి దాంట్లో కానీ ప్రతి దశలో ఎలాంటి లోపం లేకుండా ప్రభావ అట్టి విషయంలో చేయటం మరి జాగ్రత్త మేము జీవించాలా అలాంటి సేవా జీతులకు నడిపించి మీరే మహిమనందమంత ప్రాదిష్టమైన సన్నశేఖరం ముట్టని ప్రభావకు మంచి ఆర్థిక అయించండి ఎన్ని విషయాల ప్రభావ మీరు బలపరుస్తున్నారు బయలుపరుస్తున్నారు అయినా అని ఉన్నాయ నా కుటుంబం చుట్టూ మీ కనిచేసి మీరు కాపాడండి మీ కృపలో భద్రపచ్చుకుని ప్రభ ఓ దేవదర్ పిల్లల చుట్టూ మీ కని చేస్తే నూతన అభిషేకించి మీకొక శాసనం పెట్టుకొని అన్నమండల బంధువులు అందరినీ ప్రభావ సత్యంలో వచ్చారని సాయపడి మీరు బలపచ్చండి ఓ ప్రభావ ఇంకా అభిషేకించి మీ బలంగా సేవలో బలంగా వాడుకోండి అన్నకు మంచి అనేది ఉద్యోగస్తులు అన్నింటి తోడున్న విజయవాన్ని గురించి ఇంకా అనేక మేషాలు బయలుపచ్చండి ఒక ప్రభా తాన్ని వాకించిన దిల్ పేదలను దీవించి ఆశ్రదించండి ప్రభావా ప్రతి చోట మీరు ఒక శాసనం పెట్టుకుని అనేక ఆత్మ ని నడిపించాలని మీరు నడిపించి ప్రాదిష్టమైన మీ నూతన అభిషేకం నింపి నడిపించండి నా దేవై ఎంతమంది రాలేదు వాళ్ళందరినీ ప్రభావం నుంచి ప్రారంభించడం ప్రతి ఒక్కరి ప్రభావ ఆత్మీయులతో ఇంకా నడిపించమని ప్రాదిష్టం గొప్ప దేవ మీ సంపూర్మైన జ్ఞానం ఆత్మసం నివేకం కలిగి ప్రవా సత్యాన్ని ప్రభావ విశదీకరించి అన్ని ప్రకటించాలా అంత దురదచేవులు కలవారి ప్రవ కల్పన కథలు తిరిగిన జనమంత ప్రభావ వాక్యాన్ని మర్చిపోయినారు కాబట్టి వాళ్ళందరినీ ప్రవాత మీ చింత నడిపించాలా గొప్ప జనమంత మీ చెంతను నడిపించాలా రెండు మందులు మాకు మీరు అనుగరించాల లోపట ఒక మంది ఉంది బయట ఒక మంది ఉంది ప్రవ ఆ రెండు మందలు కలవాలా అన్నిలు కూడా మీ స్వార్థ ప్రకటించాలా ప్రభావ నేను వాళ్ళందరూ మీ సమకూర్చాల మీరు ఆపడికి ప్రభ ఓ దేవాళ్ళంట సేవ జీవితాలు మిమ్మల్ని నడిపించాలంటే ప్రయాసంతోనే ప్రభావ మీ ముందు పోలాగని సహాయపడండి మా విశ్వాసాన్ని ఇంకా బలపరచండి ప్రభావ మా విశ్వాసం ఆకాశాన్ని అంటల మను ప్రభ ఓ ప్రభావ మీరు శ్రమ పడినారు కాబట్టి పత్తి శ్రమని ఆయుధంగా ధరించుకోవాలా శ్రమని ఆయుధంగా ధరించుకోవాలా ప్రవా నా తను అలాంటి పత్తి శ్రమని జయించి మేము ముందుకోవాలా అలాంటి బిడల్గా మమ్మల్ని తయారు చేసి మీరు ఆ కృతి మళ్ళందర సిద్ధపచ్చుకోమని తలలో రాయన ఏసు క్రీస్తు పరిశుధన ప్రార్థించిన నామ తండ్రి ఆమె పరిశుద్ధు మీకే తెలుస్తున్న విడిచిల్లి యొక్క అవకాశం బట్టి మీకు ఇంతమంది ప్రభావ ప్రతి విషయంలో మీకు తర్మలు అంగీకారంగా మేము లాగానే సహాయపడి నడిపించండి నేను ముఖ్యంగా తండ్రి మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు అనేక పర్యాల ప్రభావం మేము దేని విషయంలో ప్రయాసపడతాను ఈ లోపంలో దేని కొరకు ప్రయాసపడతాను అనేది మీరు హెచ్చరించాలను నేను ఈ లోకస్తుల కాకుండా ప్రభావం మీకు తల్లి మళ్ళీ వాళ్ళ ఆత్మస్వరూపులుగా మేము జీవించాలా అదే రీతంగా ప్రవర్తించాలని దాన్ని బట్టి మీకు ఎంత వందలు ప్రభావ సమాన్ని పోనేక సద్వీయం చేసుకుంటున్నారు పరిశుభ్రతులు నడిపించమన్నారు అధిష్టానాన్ని తండ్రి నిత్య సత్యాన్ని ధ్యానమే ప్రకటించాలా రెసిస్టెన్స్ పెరుగుతుంది ప్రభావ నీకులు వ్యతిరేకమైన అక్రమం విస్తరించింది ప్రభా ప్రేమ చెల్లారిపోయింది ప్రభా మీ యొక్క సవార్థకు వ్యతిరేకం అయిపోయింది లోకమాన్ని తండ్రి మనిషి ఒక మరి ఈ లోకంలో విశ్వాసాన్ని కనుగొనమన్నారు ప్రభావం మీద అటువంటి కాలంలో మేము ఉంటుండగా మేమే రీతిగా మీకు వరకు జీవించాలా ప్రతి ఒక్కరని దాన్ని మీ యొక్క సువార్థన ప్రకటించాలి ప్రతి ఒక్కరి మీ చేత లీడర్షిప్ పొజిషన్స్ తీసుకోవాలా ప్రభావ ప్రతి విషయంలో తల్లి మేము ముందుకు అని చేయాలి తండ్రి ముందుకు సాగులాగా సేపడండి ఫనుషులు ఆశ్రయించడం కంటే యహోన్ ఆశ్రయించడం వీళ్ళని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఆశ్రయించి ముందు పోలాగా సేపడండి తండ్రి వ్యాక్సిన్స్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది ప్రభావ వ్యాక్సిన్స్ లేకుంటే ఎక్కడికి రాణిస్తలేరు నైనా వ్యాక్సిన్ తీసుకొని వారికి ప్రతి సమస్య జరుగుతుంది ప్రభావం మిమ్మల్ని కాపాడండి ఏ రీతిగా మేము ముందు పోాలని నడిపించి మైమంతమంది ప్రార్థిస్తున్నాం తండ్రి ఇస్తున్న నామట్టి రాజా మీరు వాక్యం చేత మాతో మాట్లాడిన ప్రభా వాక్యం మా హృదయాలలో నేరు కట్టి ఫలింపదాయించిన ప్రభా మీ యొక్క ప్రేమ సిద్ధాంతంతో ప్రభావ మేము ఎందుకు నడవాలా ప్రభా మీకు అక్కడ నిరీక్షణ కలిగి ఉన్న ఈ జీవితం ప్రభా మీ ప్రేమతో ముందుకు నడవాల ప్రభా మీ యొక్క పశువుల ఆత్మశక్తి బలం చేత నడిపించండి ప్రభా ఎవరిపైన కూడా ప్రభా మేము ద్వేషం గాని కోపం గాని చూపించడానికి వీలేదు ప్రభావ సంపూర్ణంగా ప్రభావం మీ ప్రేమను ధరించుకొని మేము ముందుకు నడవాలా రాజా మీరు ప్రభా వాక్యం చేత మాట్లాడి ప్రభా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా అమ్మికెంతో లేక లేని వందనాలు ప్రభా స్వీకరించి ప్రభావం మేము ముందుకు నడవాలా రాజా మీరు అక్కడ వచ్చేంత వరకు వేసే ప్రభా ఏ అమ్మకెంతో లేక లేని వందనాలు ప్రభావ మీరు అతి జ్వరంలో ఉంది ప్రభా అనే మేము సిద్ధపరచాల ప్రభావ మేము సిద్ధపడి ఉండాలా రాజా దేవ ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ప్రభ వెనుకడుగు వేయడానికి వీలేదు ప్రభ మీ కొరకే ప్రభ తీర్మానం చేసుకున్న ఈ జీవితం ప్రభ ముందుకే మా గురించి కాదు ప్రభా మీ నామ మహిమార్థమయ్యే వేసయ మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా ఎలా నడవాలో మీరు మాకు చూపించండి ప్రభా పరిశుద్ర గొప్పదేవా మీకు వందనాలు ప్రభా మీ నామంకే యుగ యుగంలోకు మహిమ కలిగును గాక వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచండి మొక్కరించి ప్రభా ప్రచతపడి వాళ్ళ జీవితాలు ప్రభా మీకు సమర్పించుకునే వాళ్ళు ఒక జ్ఞానం వరకు దయచేయండి ప్రభా ఇదే సమయం వేసు ఇంకో సమయం లేదు ప్రభ అది వాళ్ళు తెలుసుకోవాలో ప్రభా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభా మీ నామ మహిమార్థమై వాళ్ళు జీవించాలో ప్రభా మీకు సమర్పితం లేని జీవితం జీవించిన వ్యర్థమేసు ప్రభా కాబట్టి ప్రభా ఇంకెవరైతే మీకు వాళ్ళ జీవితాలను సమర్పించుకోలేదేవా వాళ్ళందరితో మీరు ఇక్షణ మాట్లాడేదేవా వాళ్ళ జీవితాలను మీకు సమర్పించుకుని ఎలా అయినా సహాయపడండి ప్రభా మీ నామ మహిమ పచ్చి బిడ్డగానే వారు తయారు కావాలా ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించండి ప్రభా విపరీతంగా ప్రభా పాపం జరుగుతుంది తగ మీరే ప్రభావ వారిని గద్దించండి ఆ పాప జీవితం నుంచి విడుదల మీరు కలిగించండి ప్రభా దేవా అంత్య దినాలు ప్రభావ వాళ్ళకి ఇదే సమయం ప్రభా మీ కృప చేత మీ కనికరం చేత మీ ప్రేమ చేత ప్రభా వారిని ప్రభావ మీ యొక్క సన్నిధిలోకి నడిపించండి ప్రభా మీ వాక్యాన్ని గైకొని ప్రభా మీ నామం మై మార్థమై మీరు అక్కడ జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయండి ప్రభా ఏసే ఆ మనత దేవా మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్త నామం ప్రార్థన చేసినాం తండ్రి ఆమెను